సహనోనక్ సహవీకరవహ తేజస్వినధీతమస్తు మావిద్విషావహై ఓ శాంతిశాంతిశాన్ని वपुस्तुषाद युक्त युक्तवघात आत्मा शुद्ध विविच्या तंडुल यथा इकड़ मन चूसा इकड़ प्रधानमंत्री प्रस्तावना पंचकोशमी विचारण अन्नम प्राणमय मनोमय विज्ञानम ఆనందమయం శ్రద్ధగా ఒక్కసారి ఆలకించండి మనం ఏమని సహజంగా అనుకుంటాం ఓహో ఆత్మ అన్నమయం కాదు ఆత్మ ప్రాణమయం కాదు ఆత్మ మనోమయం కాదు ఆత్మవిజ్ఞానమయం కాదు ఆత్మ ఆనందమయం కాదు పంచకోశ విలక్షణ అంటే ఈ పంచకోశాలు కాదనమాట అంటే ఎలాగైతే ధాన్యాన్ని దంచితే పొట్టు వేరైపోతుంది బియం వేరైపోతుంది అలాగని పంచకోశాల్ని కనుక మనం వేరు చేస్తే అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయము ఇవన్నీ వేరైపోతాయి ఆత్మ వేరుగా ఉంటుందని అనుకుంటాం అక్కడ పెద్ద దోషం అది ఎందుకు తెలుసా ఒకవేళ కనుక ఆత్మ అనేటువంటి దాన్ని మనం ఏమంటున్నాం సర్వవ్యాపకమై ఉన్నది అంతటా నిండి నిబుడీకృతమై ఉంది ఆత్మ కదా అంతటా నిండి నిబుడీకృతమై ఉన్నప్పుడు అది అన్నమయం కాదు ప్రాణం కాదు మనోమయం కాదు విజ్ఞానమయం కాదు ఆనందమయం కాదని అనుకోండి అంతా నిండి ఉంది అని మనమే చెబుతూ ఇవేవీ కాదనంటే అప్పుడు ఆత్మకు భేదం వచ్చిందా లేదా పరిచ్ఛిన్నత కండీషనింగ్ అయ్యిందా లేదా అక్కడ లిమిటేషన్స్ వచ్చిందా లేదా పరిచ్ఛిన్నత వచ్చిందా లేదా ఇదేది ఆత్మ కాదండి కాని ఆత్మ అంతటా వ్యాపించిందండి అంతటా వ్యాపించి ఉన్నప్పుడు ఆత్మ అన్నమయంలోనూ వ్యాపించి ఉండాలి ప్రాణమయము మనోమయము విజ్ఞానమయము ఆనందమయము ఇదేంటండి నాకు మాకు అర్థం కావట్లేదు పంచకోశానికి అతీతం అంటే ఓహో ఒక్కొక్క కోశాన్ని విచారణ చేసి ఈ దేహం నేను కాదు ప్రాణం నేను కాను వృత్త్యాత్మకమైన ఆనందము నేను కాను స్వరూప ఆనందమే కాని వృత్త్యాత్మకమైన ఆనందం కాను అని గ్రహించడంలో సౌలభ్యం ఉంది సౌకర్యం ఉంది కదా అంటే ఇవేవి నేను కాను మరి ఆత్మ ఎలా ఉంటుందండి లోపల లోపల ఆత్మ మినుగుడు పురుగులాగా మినుక్ మినుక్ మినుక్ అంటుంటుందండి అదేమన్నా పురుగ లేకపోతే అదేమన్నా వస్తువు ఆత్మ చెప్పండి ఆత్మే కనుక నిజంగా వీటిలాగా ఒక వస్తువు అయ్యి ఉంటే ఇవాటికి ఎప్పుడో కనిపెట్టేసి ఉండేవాళ్ళు విజ్ఞానవేత్తలు అది కనిపెట్టడానికి వీలు కానిది అని అంటే నిర్వికార నిర్గుణ నిరంజన నిరామయ నిరవయవ ఈ శబ్దాలన్నీ ఏంటి అవయవములు లేనిది గుణములు లేనిది ఏ వికారములకు లోను కానిది ఏది దానిని అంటదు అంటే అర్థమేంటి అక్కడ వీటిలాగా కాదు కానీ అంతటా వ్యాపించి ఉంది అందుకనే ఇది మనకు అర్థమవ్వాలి అని అంటే ఒక ప్రధానమైనటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి తత్వాసన తత్వమయీ పంచకోశాంతరస్థిత నిస్సీమ మహిమ నిత్య యౌనామదశాలిని అమోఘమైన మంత్రం అది ఆత్మవిచారణకు పనికొచ్చే మంత్రమది ఆత్మవిచారణ ఏంటి ఆత్మస్వరూపాన్ని తెలియజేసే మంత్రం అది తత్వాసన తత్వమే ఆవిడికి ఆసనంగా కలిగుంది అని అర్థం అర్థమైందా తత్వాసనా సరే ఇంకేంటి తత్వమయీ ఆవిడేంటి పోనీ ఆసనం వేరు ఆవిడ వేరా కాదు తత్వమయీ తత్వమే ఆసనంగా కలిగి ఉంది తత్వాన్ని ఆసనం చేసుకుని కూర్చుందని ఆవిడ ఆసనమే తత్వము అంతేకాదు ఆసనము ఆవిడ వేరు కాదు తత్వమయీ ఆవిడే అది సమస్తము ఆవిడై ఉంది ఎలా ఉంది పంచకోశాంతరస్థిత పంచకోశానా అంతరే అంటే పంచ కోశాలకి లోపలుందని కాదు అర్థం ప్రతి కోశములోనూ వ్యాపించి ఉంది అని అర్థం అన్నమయాంతరే స్థిత ప్రాణమయాంతరే స్థిత మనోమయాంతరే స్థిత విజ్ఞానమయాంతరే స్థిత ఆనందమయాంతరే స్థిత అంతటా ఆవిడే ఉంది అన్నమయము ఆవిడే ప్రాణమయము ఆవిడే మనోమయము ఆవిడే విజ్ఞానమయము ఆవిడే ఆనందమయము ఆవిడే కానీ ఆవిడ మటుకు అన్నమయం కాదు ఆవిడ ప్రాణమయం కాదు ఆవిడ మనోమయం కాదు విజ్ఞానమయం కాదు ఆనందమయం కాదు ఇదేంటండి అన్నమయం ఆవిడేనా ఈ ఆత్మ అన్నమయమా ప్రాణమయం ఆత్మ మనోమయం ఆత్మ విజ్ఞానమయం ఆత్మ ఆనందమయం ఆత్మ కానీ ఆత్మ మటుకు అన్నమయం కాదు ఏంటండి కన్ఫ్యూజన్ ఏంటిది కన్ఫ్యూజన్గా ఉంది కదా అక్కడ చిన్న ఉపమానం గ్రహించింది ఒక వ్యక్తి ఒక వేషం ధరించాడు అతను పురుషుడు మంచి మీసాలు గీసాలు అన్నీ ఉన్నాయి చక్కగా జుత్తు ఆరడుగులు మనిషి పొడుగు హెఫ్టీగా ఉన్నాడు అతను ఏంటంటే ఒక వేషం ధరించవలసి వచ్చింది ఏమిటి స్త్రీ వేషం బాగా చూడండి ఏం చేశారు దాన్ని తగ్గట్టుగా అన్నీ తీసి శుభ్రంగా అన్నీ చెక్కి చక్కగా తయారు చేసి జడబెట్టి పువ్వుల అన్నీ చేసి పెట్టారు ఇప్పుడు స్త్రీగా మంచి బ్రహ్మాండంగా ఆ పాత్ర పోషించారు తర్వాత ఈలోగా ఏంటంటే అతను ఇంకొక వ్యక్తి రాలేదు ఆరోగ్యం బాగోలేదు వెంటనే ఆ సూత్రధారి ఆ డైరెక్టర్ పిలిచి దర్శకుడు పిలిచి అతను రాలేదు ఇది నువ్వే సమర్థుడివి అని చెప్పి పిలిచి వెంటనే ఒక నపుంసకుడిగా ఒక వేషం వేమ ఓ లోపలికి వెళ్ళాడు అన్నీ తీసేశాడు మళ్ళీ నపుంసకుడిలా వచ్చి అక్కడ హావభావాలు విన్యాసాలు ఆ వేషం వేసుకుని చేశాడు ఇప్పుడు అందరు అనుకున్నారు అబ్బా స్త్రీ నపుంసకుడు అనుకున్నాడు బాగా చూడండి ఈ స్త్రీ ఎవరు పురుష ఈ నపుంసకుడెవరు పురుష ఆ స్త్రీగా మన ముందు ఇంతవరకు నాటకం చేసి ఈ హావభావాలు చేసిందెవరు మగవాడు నపుంసకుడిగా మన ముందు వచ్చి హావభావాలు చేసి నాటకం చేసిందెవరు ఆ మగవాడే అవునండి మరి వాడెవరండి వాడు స్త్రీ కాదు వాడు నపుంసకుడు కాదు కాబట్టే స్త్రీగాను చేయగలిగాడు నపుంసకుడుగాను చేయగలిగాడు వాడి స్థానం నుంచి చూస్తే ఏమీ లేదు కానీ వాటి స్థానం నుంచి చూస్తే అవన్నీ వాడిదయ్యి ఉన్నాయి అర్థమైందా ఈ స్త్రీ ఎవరండి ఆయనేనండి ఈ నపుంసకుడు ఎవరండి ఆయనేనండి అసలు ఆయన ఎవరండి ఇవేవి కావండి అన్ని పాత్రలు అండి కల్పితములండి అలాగే ఆత్మ అన్నమయం కాదు కానీ అన్నమయం ఆత్మ ఆత్మ ప్రాణమయం కాదు కానీ ప్రాణమయం ఆత్మ ాగా చూడండి ఒక వ్యక్తి ఉన్నాడు భార్య అంటుంది ఏమండి ఎలా వచ్చారండి బాగున్నారా అని పలకరిస్తే లేదే కొద్దిగా ఇబ్బందులు పడ్డానన్నాడు అక్కడ భార్య భర్త సంవాదం అయింది వెంటనే కొడుకు వచ్చాడు నాన్నగారు నాన్నగారు నాన్నగారు ఏం తెచ్చారు ఇదిగో నీకు విని తెచ్చాను ఇదిగో విన్నీ పట్టుకొచ్చి చూపిస్తాడు అక్కడ ఎవరికి సంవాదం నాన్నకి కొడుక్కి ఇంకొంతసేపు అయిన తర్వాత పాపం పిలుస్తుంది ఏరా ఒరే గోపాలం ఎప్పుడొచ్చావురా అంటుంది ఎవరు తల్లి అమ్మా ఇదిగో ఇప్పుడే వచ్చానే అమ్మా ఇదిగో నీకు మంచి స్వెట్టర్ పట్టుకొచ్చాను షాలు పట్టుకొచ్చాను చక్కగా కప్పుకో హాయిగా అన్నాడు ఇప్పుడు తల్లి కొడుకుల సంవాదం జరుగుతుంది ఆ తర్వాత వెంటనే పక్కవాడు వస్తాడు రే గోపాలం ఏంట్రా ఎప్పుడొచ్చావు అన్నాడు చూడండి పక్కవాడు వచ్చాడు మిత్రుడు వాడితో సంవాదం జరుగుతుంది మిత్రుడితో ఇప్పుడు ఇంతకీ వీడు భర్తన తండ్ర కొడుక మిత్రుడా చెప్పండి వీడు ఏది కాదు వాడు వాడే కానీ ఎదురుగుండా భార్య వచ్చింది అనుకోండి ఇక్కడ భర్తగా ప్రవర్తిస్తాడు ఆవిడ పోయింది ఇప్పుడు కొడుకు వచ్చాడు నాన్నగారు నాన్నగారు అని ఇక్కడ వీడేమవుతాడు తండ్రిగా ప్రవర్తిస్తాడు మళ్ళీ వాళ్ళ అమ్మ పిలుస్తుంది ఒరే గోపాలం అని ఇప్పుడు ఎవరిగా ప్రవర్తిస్తాడు కొడుకుగా ప్రవర్తిస్తాడు పక్కవాడు వచ్చాడు రే ఏంట్రా గోపాలం ఎప్పుడొచ్చావు మిత్రుడు వచ్చాడు వీడు ఎలా ప్రవర్తిస్తాడు ాగా ఆలోచించాయి వీడెవడండి వీడు భర్త కాడు కొడుకు కాడు తండ్రి కాడు మిత్రుడు కాడు ఏమీ కాదు కానీ భర్త ఎవడు వీడే కొడుకెవడు వీడే వీడు ఏ ఒక్కటి వీడు కాదు కానీ సర్వమూతానైన వాడెవ్వడు చూసారా అన్నీ వాడే కానీ వాడి వాడి స్థానంలో నుంచి చూస్తే ఒక భర్తగా మిగిలిపోయాడవాడు లేదు ఈ పాత్రల్లో ఏ పాత్ర వాడు ఏ పాత్ర వాడు కాదండి అవన్నీ జస్ట్ అక్కడ ఎవరు వస్తే వాళ్ళకు తగ్గట్టుగా ప్రవర్తిస్తున్నాడంతే అక్కడ భార్య వస్తే ఇక్కడ భర్త పూడుతున్నాడు అక్కడ భార్య వెళ్ళిపోయింది ఇక్కడ భర్త వెళ్ళిపోతున్నాడు అక్కడ అమ్మ వచ్చిందనుకోండి భార్యతో మాట్లాడినట్టు వెళ్ళి పట్టుకోడే అలా ముద్దాడే అలా మాట్లాడే అమ్మగారండి ఏంటమ్మా బాగున్నావమ్మ ఎలా ఉన్నావమ్మ మాట్లాడతాడే ఏంటి ఈ తేడా లేంటి పాత్రలే కల్పిత పాత్రలు ఆత్మ అన్నమయం కాదు కాని అన్నమయం అన్నమయమేంటి ఆత్మ ఇక్కడ వీడు భర్త కాడు కానీ భర్త ఎవరు వీడే వీడు లేకపోతే భర్త లేడు వీడు లేకపోతే కొడుకు లేడు వీడు లేకపోతే తండ్రి లేడు వీడు లేకపోతే మిత్రుడు లేడు కానీ భర్త లేకపోయినా వీడుంటాడు ఎందుకని బయట భార్య చచ్చిపోయింది అనుకోండి ఇందులో భర్త చచ్చిపోతాడు కానీ ఓ తల్లికి కొడుకుగానే బ్రతుకుంటాడు ఒక కొడుక్కి తండ్రిగానే బ్రతుకుంటాడు మిత్రుడికి మిత్రుడుగానే బ్రతుకుంటాడు చూడండి బయట ఏది పోతున్నా లోపలవన్నీ పోతాయి వాడువాడుగా ఉండగలడు కానీ వాడే ఇవేవి ఉండవు అలాగనే ఆత్మ అనేటువంటిది కనుక విఘాతమైతే ఏది ఉండదయ్యా కానీ ఏది లేకపోయినప్పటికీ ఆత్మ ఉంటుంది ఇప్పుడు సపోజ్ కుటుంబంలో భార్య కొడుకులు తల్లి తండ్రి అందరూ కలిపి వాళ్ళ మిత్రులు అంతా కలిపి ఒక పెద్ద బస్సులో వెళుతున్నారు మొత్తం బస్సు అంతా పడిపోయింది అందరూ వీడు ఒక్కడే మిగిలాడనుకోండి అందరూ పోయారు కుటుంబంలో భార్య కొడుకులు పోయారు కూతుర్లు పోయారు అల్లుళ్ళు పోయారు మొత్తం తల్లి తండ్రి తాత అందరూ పోయారు వీడొక్కడే మిగిలాడు చూడండి అంటే వీడు మిగిలాడు అన్నీ పోయాయి అయినా వీడున్నాడు అదే వీడు పోయాడు అనుకోండి ఎన్ని ఉంటే మటుకు లాభం ఏమిటి వీడు లేకపోతే మిగతావేవి లేవు ఏ ఒక్కటి ఉంటే ఏది లేకపోయినా పర్లేదో ఏ ఒక్కటి పోతే అన్నీ పోతాయో ఆ ఏకమైన దాన్ని పట్టుకోమంటుంది శాస్త్రం అదేంటి ఆత్మా సత్యం తదన్యత్ సర్వం మిథ్యేతి తదన్యత్ సర్వం మిథ్యా మిథ్యా అంటే లేదని కాదు కల్పితములు ఏంటది కల్పితములు మిథ్య అంటే లేదని అనుకోకండి ఎప్పుడు మిథ్య అంటే లేదు అని అర్థానికి వచ్చేస్తారు పొరపాటు శంకర్లు ఎప్పుడు లేదు అని చెప్పలేదు కల్పితములు కాల్పనికం జగత్ అచింత్య రచనాశక్తి చాలా గొప్ప కల్పన సృష్టి కాబట్టి ఇక్కడ కూడా పంచకోశాంతరే స్థిత అమ్మవారిని చెప్తారు అలా ఎలా ఉందండి అని అంటే తర్వాత లైన్ చెప్తుంది నిస్సీమ మహిమా అమవారు సీమ అంటే ఒక హద్దు సీమ అంటే ఒక హద్దు నిస్సీమ అంటే చెప్పండి హద్దు లేనిది బాగా ఆలోచించండి అన్నమయానికి ఒక హద్దు అన్నమయం వేరు ప్రాణమయం వేరు ప్రాణమయం ప్రాణమయం వేరు మనోమయం వేరు మనోమయం వేరు విజ్ఞానమయం వేరు విజ్ఞానమయం వేరు ఆనందమయం వేరు ఈ ఈ మయాలలో తేడాలు ఉన్నాయి మయాన మయాన మయానికి మయానికి మధ్యలో మయం ఒకటి ఉంది ఆ మయాన తేడా ఉంది ఆ మయానికి మయానికి మయాన తేడా ఉంది హద్దుంది అన్నమయంలా ప్రాణమయం ప్రవర్తించదు ప్రాణమయంలా అన్నమయం ప్రవర్తించదు తేడాలున్నాయి నిస్సీమ మహిమ ఆవిడికి అలా కాదు సమస్తాన్ని ప్రవర్తింపజేస్తుంది సమస్తంలోనూ ఉంటుంది ఆవిడికి ఆ హద్దులేదు ఇక్కడే ఉందనేది కాదు సమస్తము వ్యాపించి ఉంది సరే ఆవిడేంటి నిత్యా బాగా చూడండి అన్నమయం నిత్యం కాదు అది అనిత్యం ప్రాణమయం నిత్యం కాదు అనిత్యం మనోమయం అనిత్యం విజ్ఞానమయం అనిత్యం ఆనందమయం అనిత్యం కానీ ఆవిడ నిత్యా ఇంకోటి యవ్వనా యవ్వనము అనంటే రెండుంటిని చూపిస్తుంది యవ్వనము అనంటే అటు బాల్యము కాదు అటు వృద్ధాప్యము కాదు అదొక గొప్ప వయస్ అదొక గొప్ప స్థితి యవ్వనం మహాశక్తి మహాస్ఫురణం ఒక శక్తి అదొక మంచి ఒక స్థితిని చూపిస్తుంది అమోఘమైనటువంటి స్థితిని అంటే ఫుల్లీ ఛార్జ్డ్ ఎనర్జిటైజ్డ్ ఎనర్జిటిక్ ఎనర్జీ ఫుల్లీ ఛార్జ్డ్ యవ్వనం కదా యవ్వనం అని అంటే ఏంటి అటు బాల్యం కాదు అటు వృద్ధాప్యం కాదు మంచి అవస్థ ఫుల్లీ ఛార్జ్డ్ అనమాట ఎనర్జిటిక్ స్టేట్ యవ్వనం ఆవిడ ఎప్పుడు నిత్య యవ్వన అంటే ఏంటి ఎప్పుడు ఫుల్లీ ఛార్జ్డ్ కంప్లీట్లీ ఛార్జ్డ్ ఇదేంటి ఆవిడ ఆవిడ యొక్క శక్తి ఆవిడ యొక్క స్ఫురణతో ఆవిడ సత్తాస్ఫూర్తితో దేహం ఛార్జ్ అవుతుంది మళ్ళీ బ్యాటరీ డౌన్ అయిపోతుంది ప్రాణమయం ఛార్జ్ అవుతుంది మళ్లీ పడిపోతుంది మనోమయం ఛార్జ్ అవుతుంది మళ్ళీ పడిపోతుంది విజ్ఞానమయం ఛార్జింగ్ అవుతుంది మళ్ళీ పడిపోతుంది ఆనందమయం ఛార్జ్ అవుతుంది పడిపోతుంది కానీ ఆవిడికి ఛార్జ్ అవ్వడం పడిపోవడం అనేది లేదు ఏంటి నిత్య యవ్వనా నిస్సీమ మహిమ అంటే నిస్సీమ అంటే హద్దులేనిది మహిమ అనంటే సమస్తము కూడా వ్యాపించి ఉన్నది అని అర్థం ఆవిడ యొక్క శక్తి సమస్తము వ్యాపించి ఉంది అంతటా నిండి నిబుడీకృతమైంది ఆవిడ ఆత్మచైతన్యం అలాగనే నిత్య యవ్వన నిత్య చైతన్య స్వరూపం నిత్య యవ్వన అనంటే చైతన్యస్వరూపం ఫుల్లీ ఛార్జ్డ్ అంటే చైతన్యం అంది చేతనత్వం అక్కడ అదొక మహాశక్తి కాబట్టి అక్కడ నిత్య యవ్వన అమ్మవారిని కాబట్టి అది ఆత్మస్వరూపం కాబట్టి ఇక్కడ పంచకోశములనంటే మనం అనుమానం పడి అన్నమయం వేరు ప్రాణమయం వేరు ఇలా తీసేసినట్టుగా కాదు సుమి ఉపమానంలో వివిధా తండులం ఎదా ధాన్యంలో దంచితే ధాన్యాన్ని పొట్టు వేరవుతుంది బియ్యం వేరవుతుంది ఆ పొట్టు ఇంకా పడేస్తాం బియ్యాన్ని తీసుకుంటాం బాగా చూడండి ఇక్కడ అన్నమయం నేను కాదు ప్రాణమయం నేను కాదు మనోమయం నేను కాదని తీసి పారేసేదాన్ని కుదరదు ఎందుకని తీసేసేవాడెవరు వీడే తీయబడేదెవరు వీడే కాబట్టి ఇక్కడ తీయడం కుదరదు ఎందుకని తీసేసేవాడు వాడే తీయబడేది వాడే ఇప్పుడు సపోజ్ అన్నమయం నేను కాదు కాబట్టి దేహాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పాడేస్తాం చెప్పండి ప్రాణమయం నేను కాదు ఏం చేస్తాం ప్రాణమయాన్ని ఎక్కడ పడేస్తారు మనోమయం నేను కాదు నేను ఆత్మని ఇప్పుడు మనోమయాన్ని ఎక్కడ పడేస్తారు ఇంకా మనస్సును ఎప్పుడైతే పడేసేయడం జరిగిందో పోత పెట్టి పూడి దీన్ని ముక్కలు ముక్కలు చేసేస్తాం కాల్ చేస్తాం బూడిచ్చేస్తాం అది ఉంటూనే ఉంటుంది అది అది ఏదో రూపంలో ఉంటూనే ఉంటుంది మీరు ఏం చేసిన కదా ముక్కలు చేశారనుకోండి ముక్కలుగా ఉంది ఇంకా ముక్కలుగా ఉందా దీన్ని పెట్రోల్ వేసి కాల్ చేయండి బూడిదగా ఉంది బూడిదగా ఉందా తీసుకెళ్లి గంగానదిలో కలపండి ఇక్కడ కాదు మీరు గంగానదిలో కలిపినా అక్కడ కూడా రేణువుల రూపంలో నీటిలో వ్యాప్తమయ్యుంది దీనికి ఉనికి మనం ఏం నాశనం చేయాలనుకున్నా పోదు కాబట్టి దీన్ని తొలగించక్కర్లేదు ప్రాణమయం ప్రాణమయం నేను ప్రాణాన్ని ఆపేస్తానండి ఆపేస్తే ఏమైపోతుంది మహాప్రాణంలో ఉంది నువ్వేం ఆపేసినంత మాది ఇందులో లేదేమో కానీ నీ ప్రాణమయం పైనంటుంది మనోమయం ఇంకా అసలు మనస్సునే నేను ఇంకా బంధించేస్తానండి ఇంకా తర్వాత పైకి విజ్ఞానానికి వెళ్ళవు అప్పుడు అవన్నీ మిగిలిపోతాయి అప్పుడు ఎందుకని మనస్సును చంపేసావు అనుకో నువ్వు మేలుకో జడమైపోతావు కాబట్టి ఇంక విజ్ఞానమయం ఆనందమయం ను ముట్టుకోలేవు కాబట్టి ఎప్పటికీ పొడుంటావు ఇక్కడ ఒకవేళ తీయడం అంటే అయిపోయినట్టే ఇంక అసలు పని సమస్యకి పరిష్కారమే లేదు ఇక్కడ తొలగించడం కాదు బాగా ఆలోచించండి విచారణతోటి నేను అన్నమయ వికారాలు నాకు లేవు ప్రాణమయ వికారాలు నాకు లేవు మనోమయ వికారాలు నాకు లేవు విజ్ఞానమయ వికారాలు నాకు లేవు ఆనందమయ వికారాలు నాది కాదు నేనెవరిని సాక్షి చేత కేవలం నిర్గుణశ్చందుకనే రమణ మహర్షికి ఎప్పుడు బాగా ఇష్టమైన శ్లోకం అట ఏంటి హృదయ కుహర మధ్య కేవలం బ్రహ్మమాత్రం అహం అహమితి సాక్షాత్ ఆత్మరూపేణ భాతి హృదయ కుహర మధ్యే కేవలం బ్రహ్మమాత్రం ఎలా ఉంటుంది అది అహం నువ్వేదైనా వాడిని పట్టుకోవాలంటే దానికి ఒక్కటే ఇప్పుడు ఇంత పెద్ద లెటర్ రాశారు లోపల లెటర్ ఎంత ఇంతది ఇటు సైడ్ రాశారు ఇటు సైడ్ రాశారు ఇంకా దొరక్కపోతే ఇటువైపు కూడా రాశారు మొత్తం రాసేసి ఈ లెటరు పంపించాలి వాడికి ఇంత పెద్ద లెటర్ వాడికి వెళ్ళాలంటే ఏంటి నాలుగు లైన్ల అడ్రస్ రాయాలా ఓ నాలుగు ముక్కల అడ్రస్ కరెక్ట్గా ఉండాలా మీరు లోపలి ఎంత లెటర్ అయినా రాయండి అడ్రస్ రాయలేదనుకోండి ఏమైపోతుంది పోతుంది వెళ్ళదు అది అక్కడికే వచ్చేస్తుంది కాబట్టి అడ్రస్ పర్ఫెక్ట్గా ఉంటే మీరు అందులో పది లైన్ల లెటర్ రాసినా వందలైన్ల లెటర్ రాసినా వాడికి చేరుతుంది విషయం అర్థమవుతుంది అలాగని ఇక్కడ కూడా మనం చేయవలసింది ఏంటంటే ఆ విచారణలో అడ్రస్ కరెక్ట్గా పట్టుకోవాలి పట్టుకుంటే వాడి దగ్గరికి వెళ్ళిపోగలం మనం మన మొరవాడికి ఆలపించవచ్చు వాడిని పట్టేసుకోవచ్చు ఏమిటి అడ్రస్ అంటే రమణ మహర్షి అంటారు ఏ అడ్రస్ లేదు అదే అడ్రస్ అన్నమయం డ్రెస్సు లేదు ప్రాణమయం డ్రెస్సు అది లేదు మనోమయం ఒక డ్రెస్ అది లేదు విజ్ఞానమయం ఒక డ్రెస్ అది లేదు అడ్రస్ అంటే డ్రస్ ఆ నా విద్యతే ఇంక దానికి ఏ డ్రెస్సు లేదనమాట విద్య అవిద్య జ్ఞానం అజ్ఞానం ధర్మం అధర్మం ఆ ఏమైంది అది లేకుండా అయిపోయింది అనమాట విసర్జనం అయిపోయింది అలాగనే డ్రెస్సు అడ్రస్సు అంటే ఏంటి అర్థం ఇంకేడ్రస్సులు లేవని అర్థం కాబట్టి అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయం ఏది కాదు మరి ఎలా పట్టుకోవాలి వాణ్ణి హృదయ కుహర మధ్య కేవలం బ్రహ్మమాత్రం హృదయంలో హృదయ కుహరంలో బ్రహ్మమాత్రం బ్రహ్మ పదార్థం ఉంది కేవలం బ్రహ్మ పదార్థమే ఉంది బ్రహ్మమై ఉంది అయితే ఆ తత్వాన్ని పట్టుకునేదానికి ఒకటే ఒక చిన్న తాడు పోగుందనమాట ఏంటి అహం అహం అహం అని లోపల ఒక రాగం అలా శృతి అలాగ మీడుతుంది శృతి చూసారా శృతి పెడితే ఆన్ చేస్తే ఎలా వస్తుందో ఆ శృతి ఆన్ చేసి అతను కూడా గాత్రధర్మాన్ని సరిగ్గా శృతికి అనుసంధానం చేసి చక్కగా అన్నీ చెప్పుకొని సా సా అతని యొక్క గాత్రాన్ని దానికి ట్యూన్ చేసి పాడేస్తాను ఇప్పుడు నిజంగా అతను కనుక అతను ఏదన్నా ఒక ఆలాపన చేస్తుంటే ఇంకా శృతి వినపడదు అంటే రెండుగా వినపడదు ఒకటే అయిపోతుంది అప్పుడు పాడతాను అప్పుడు అన్నీ రెడీ అయిపోయిన తర్వాత మహాగణపతి మొదలెట్టాడు అనుకోండి ఇంకా అలా వెళ్ళిపోతుంది ఇంక అసలు ఆ శృతి పెట్టే వేరుగా వినప్పుడు ఇంక ఏకమైపోతుంది ఇంక ఇతన్తో కలిసిపోతుంది శృతి తప్పాడ్రా అంటే ఏమి అది తప్పిందే వీడు వీడిది అర్థమైందండి కాబట్టి ఇక్కడ కూడా లోపల అహం అహం అహం అహం ఒక శృతి ఉంది లోపల అది మనం ఏంటంటే పట్టించుకోవట్లేదు అంతర్ముఖత చెందితే ఎవరైతే లోపల అహం అహం అహం నేను నేను నేను నేను నేను అని స్పందిస్తూ ఉన్నాడో వాణ్ణి పట్టుకో వాడే అడ్రస్ అనమాట సరైనటువంటి మార్గదర్శకుడు రమణ మహర్షి అంటారు అహంయం కుతో భవతి చిన్వత అయి పత్యహం నిజ విచారణం అహం అయం అహం కుతి ఆ నేను నేను అంటున్నాం కదా ఆ నేను అనేది పట్టుకోముందు అసలు నేను అనేదాన్ని పట్టుకోవాలంటే ఈ మేనులన్నింటినీ వదలాలి ఏంటి అన్నమయం అదొక మేను ప్రాణమయం అదొక ఉపాధి మనోమయం అదొక ఉపాధి విజ్ఞానమయం అదొక ఉపాధి ఆనందమయం అదొక ఉపాధి వాటిని విసర్జించాలి విసర్జిస్తే అప్పుడు ఈ మేనులన్నీ పోతే మేనులన్నిటినీ అవగాహన చేసుకుంటూ ఎదిగితే నేను నేను నేను అని ఉంటాడు పట్టుకో ఇప్పుడు వాడిని పట్టుకున్నాం ఇప్పుడు ఏం చేయాలి పట్టుకుని దొరికాడండి అనుకోకూడదు అహమయం కుతో భవతి ఆ నేను నేను అంటున్నాం కదా అసలు ఆ నేను అనేది ఎక్కడి నుంచి అసలు ఆవిర్భవించింది అప్పుడు చూస్తే ఒక్కసారి ఆ నేను అనేటువంటి ఆ త్వంపద శోధన త్వంపదం అహం అహం అది త్వంపదం దాన్ని శోధన చేస్తే అదేరా తత్పదం త్వం పదాన్ని నేను అనేదాన్ని కనుక సరిగ్గా విచారణ చేశావాతి చిన్వత అదే చైతన్యం అదే సత్యం ఆ నేను అనే దాన్ని పట్టుకుని విచారణ చేస్తే దొరికిపోతాడు అయి పత్యహం నిజ విచారణం అదే నిజ ఏంటి నిజమైన విచారణ ఈ లోకంలో పరమాత్ముని పట్టుకోడం కాదు నిన్ను పట్టుకుంటే ముందు అసలు అక్కడే దొరికిపోతుందండి పరమాత్ముని పట్టుకునే ప్రయత్నం చేయబాకు అందుకనే ప్రహ్లాదుడు మనకు భాగవతంలో అదే చెప్పాడు నానా నువ్వు దాన్ని పగల కొడతాను దీని పగల కొడతాను దీన్ని విరక్ అని భగవంతుణ్ణి ఎక్కడెక్కడో ఊహించుకుంటా బండవాడా రాక్షసుడా ఇందుగలడు లేడని సందేహము వలదు చక్రి నీవు చూడండి ఉపదేశం అది నీవు ఎందెందు వెతకినన్ అందేగలడు కాబట్టి ఇక్కడ ఉపదేశం అయిపోయింది అక్కడ ప్రహ్లాదుడు నానా నీవు ఎందెందు వెతికినన్ కాబట్టి వెతికేవాడివి నువ్వు కదా ఎక్కడ వెతికినా పరమాత్మే ఉన్నాడు ఇప్పుడు వెతికేదెవరు నువ్వు కాబట్టి నువ్వు ఎక్కడా ఎక్కడా వెళ్ళి ప్రయత్నం చేయకు నిన్ను నువ్వే వెతుక్కునే ప్రయత్నం చే అదే పరమాత్మ నువ్వు అది మానేసి దాన్ని పగల కొడతాను దీన్ని పగల కొడతానంటే నువ్వు కూడా అసురహా రాక్షసహా బయటకు వచ్చి నిన్ను చంపుతాడు కబలిస్తాడు కాబట్టి ఈ లోకంలో పరమాత్ముడు అక్కడున్నాడండి అక్కడున్నాడండి ఈ గుళ్ళో ఉన్నాడండి ఆ గుళ్ళో ఉన్నాడండి ఈ నదిలో హ ఎక్కడున్నా నీవే అహం అహం అహం అక్కడ నిలబడి విచారణ భాగవతం తెలుసుంటే మనందరం పరమాత్ముడిని ప్రేమిస్తే ఇదే విచారణ మహర్షి జగద్గురువులు పరమ పావనమైనటువంటి ఆ చరితాత్ములందరూ కూడా ఇదే మార్గంలో వెళ్ళారు రెండో మార్గం మీకు నేను చెప్పవలసిన అవసరం లేదు ఏదన్నా చెప్పి మిమ్మల్ని మోసం చేయడం కోసమే నేను చెప్పాలి తప్ప నన్ను మోసం చేసుకుని మిమ్మల్ని మోసం చేయాలి తప్ప ఇదే యథార్థమైన విచారణ మార్గం రెండో మార్గం లేదు నాణ్య పంథాయ నాయ ఇదే మార్గం స్వామీజీ ఇది కాకుండా వేరే ఏదని ఇంకోటి చెప్పండి వేరే ఇంకోటి చెబితే మోస మార్గం అది కావాల్సి ఉంటే మీరు చాలామంది ఉన్నారు చెబుతారు వినండి అది నాకు అనవసరం ఈ మార్గంలో వెళ్ళి చూడండి మీరు ఎంత ఆహ్లాదం ఆ ఆనంద స్థితి ఆ పరమానంద స్థితి పొందుతారు అది ఖచ్చితంగా ఎందుకు బ్రహ్మవిద ఆప్నోతి పరం బ్రహ్మవిత్ పరమాప్నోతి పరం నిరతిశయ ఆనందం శంకరులు అంటారు ఉపనిషత్తు అంటుంది అయ్యా ఇదే విచారణ అందుకనే పంచదశిలోక శ్లోకముంది ఆత్మానం చేయమస్మీతి పూరుషిమిన్ క్యకా మాయ శరీరమను సంజ్వరేత్ నీ శరీరాన్ని ఎందుకయ్యా ఊరికినే ఇది ఇది ఆత్మ కాదు ఇది మనస్సు ఇది కాదు ఇది కాదు ఇది కాదు నీ శరీరాన్ని ఎందుకు తప్పింపజేస్తున్నావు నువ్వు వీళ్ళందరినీ ఏం బాధ పెట్టక అసలు దీన్ని ముట్టుకోకు ఇదన్నీ జడ పదార్థాలే వీటికి వీటికి ఉనికి లేదు సత్తాస్ఫూర్తి లేదు ఎవడు తెలుసా అహం అహం అహం అని ఎవడైతే లోపల అంతరాంతరంలో కూర్చుని అలాగ స్మరణ ఆ వాడు యోగి నేను నేను అంటున్నాడే ఆ జీవుడండి వాడు మహా గొప్ప యోగి వాడు అలా కూర్చుని అహం అహం అహం అహం అహం అహం నిరంతరం లోపల జపం జరుగుతుంది నిరంతరం జపం జరుగుతుంది బాగా చూడండి అహం అహం దాన్ని పట్టుకోసం ఆ అహం ఎక్కడ స్పందిస్తుందో అది మూలం కేంద్రమది ఇప్పుడు ఒక కొలంలో ఒక రాయి మధ్యలో పడింది అనుకోండి ఒక రాయి పెళ్ళ ఆ రాయి పెళ్ళ పడ్డ దగ్గర ఏమవుతుంది ఒక సుడి ప్రారంభమవుతుంది ఒక చక్రంలాగా వస్తుంది ఆ తరంగం ఇలా పెద్దదవుతుంది పెద్దదే పెద్దదే పెద్దదే పెద్దదే పెద్దదే ఒడ్డుకి వెళ్ళిపోయి ఆగిపోతుంది మళ్ళీ తరంగం మధ్యలో నుంచి ప్రారంభ పెద్దదే పెద్దదే పెద్దదే పెదే వెళ్ళిపోతుంది అలాగనే లోపల కూడా ఆ మధ్యలో ప్రసన్నమైనటువంటి ఆ హృదయం మధ్యలో హృదయ కుహర మధ్యే కేవలం అహం అంటున్నాడు ఆ తరంగం వ్యాపిస్తుంది ఆనందమయం విజ్ఞానమయం మనోమయం ప్రాణమయం అన్నమయం మళ్ళీ అన్నమయం దగ్గరకు వచ్చి కొట్టుకుని ఆ ఒడ్డు దగ్గర ఆగిపోతుంది మళ్ళీ అహం మళ్ళీ అన్ని మయాలని తగులుతూ ఒడ్డు దగ్గరికి వచ్చి ఆగిపోతుంది మళ్ళీ లోపల నుంచి అహం అలాగ వృద్ధి చెందుతా ఆగిపోతుంది అసలు ఎక్కడ స్పందిస్తుంది అది ఆ కేంద్రమేంటి హృదయ కుహర మధ్య ఆ అహం అనే స్ఫురణ జరుగుతుంది నువ్వేం చేస్తావు తెలుసా ఆ అహం దగ్గరికి వెళ్ళిపో ఇవన్నిటిని దాటుకుంటూ అక్కడికి వెళ్ళి కూర్చో నువ్వేం చేయకు ఆ అహం దగ్గర కొంత కూర్చుంటే సమాధి అది కానీ శంకర్లు దాన్ని కూడా ఒప్పుకోరు అక్కడ కూర్చుంటే పని అవ్వలేదురా పని మొదలైంది ఇంకా అసలు ఇంతవరకు ఏమనుకున్నాం నేనండి అన్నమయం ప్రాణమయం అన్నింటిని వదిలేసి అహం పట్టుకున్నా అయిపోయింది కదండి అసలు పని ఇప్పుడు మొదలైంది నీకు ఇప్పుడు వాస్తవం దగ్గరకు వచ్చావు ఇప్పుడు అడ్రస్ పట్టుకుని వెతుక్కుని గందరగోళం పడి ఆ వీధులెక్కడికి వచ్చి ఆ వీధిలో ఇళ్ళెక్కడో పట్టుకుని ఆ ఇంటి బయట గుమ్మం దగ్గరకు వచ్చి నిలబడ్డావు ఇప్పుడు ఇప్పుడు గుమ్మం దగ్గరకు వచ్చి నిలబడ్డావు ఇప్పుడు ఇంకా లోపలికి వెళ్ళాలి బాగా ఆ అహం అనేటువంటి దాన్ని విచారణ చెయ్యాలి అహం అనేది ఎన్ని అక్షరాలండి రెండు కదా అహం ఈ రెండు అక్షరాలు ఏంటండి రెండు తలుపులు అంతే ఇలా తలుపులు వేస్తున్నాయి ఇప్పుడు లోపలికి వెళ్ళాలనుకోండి ఏం చేయాలి రెండు తలుపుల్ని తీయాలి అంటే ఏంటి ఈ ఆహం ఈ రెండింటిని తొలగించేస్తే లోపలికి వెళ్ళచ్చు ఆ తలుపులేసింది ఏమిటి అహం అహం ఇది అకారం ఇది హం అహం అహం అహం అహం ఈ తలుపులు తీశారనుకోండి బాగా చూడండి లోపలికి వెళతారు లోపలికెళితే ఏమైపోతుంది తెలుసా అండి ఏం కాదు మారిపోతుంది సోహం సోహం ఇంతవరకు దేవుడెవడో అనుకున్నాను జీవుడెవడో అనుకున్నాను అసలు అది కూడా అర్థం కాక అన్నమయ్య ప్రాణమయ్యాలు ఈ జడ పదార్థాలతో బ్రతికాను ఈ జడ పదార్థాలతో బ్రతకడం కాకుండా బయట జడ పదార్థాలన్నీ నావే నేనే అనుకుంటూ బ్రతికాను పోయింది ఇప్పుడు ఏంటిది చిదానందరూప శివః కేహం తదేకో వశిష్ట శివఃవలోహం సోహం సోహం అంటున్నారు కదా అది కూడా విచారణ చేస్తే గొప్ప అర్థం వస్తుంది సోహం దాంట్లో కొన్ని తీసేయాలి ఏం తెలుసా సోహం అనేటువంటి శబ్దం రాసుకుని చూడండి సో అనుంది కదా అందులో సకారం తీసేయండి ఏముంది ఓ హమ్ అనుంది కదా హకారం తీసేయండి ఏముంది ఇప్పుడు ఇక్కడ ఓ మిగిలింది అక్కడ మిగిలింది కలపండి ఓ అయిపోయామండి ఇంకా హోమ్ లేదు ఏంటి ఓం అదే మన హోమ్ ఆ ఓమే మన హోం ఏమండి ఎంత కోటైనా మన ఇంటికి వెళ్తేనే మనకు సౌఖ్యం అండి అలాగనే మీరు ప్రకృతిలో ఎంత ఇదైనా మీ ఓం దగ్గరికి మీరు వెళ్ళిపోతే అదే హోం ద ఓం ఈజ్ యువర్ హోమ్ అంతే మిగతావన్నీ పరస్థానాలే మీ స్వస్థానమేంటి ఓ హృత్ మనహ స్వస్థతాక్రియా భక్తియోగ బోదాశ్చ నిశ్చితం ఈ విచారణ అమోఘంగా కళ్లకు కట్టినట్లు స్వానుభూతి కలిగేలా ఆ ఉపదేశ సారం సారణిడి వింటే ఆ విచారణ మీరేం చెయ్యక్కర్లేదు అలా పదాలను పట్టుకుని అలా లోపలికి వెళ్ళిపోవడమే మీరు అంత సులభంగా రమణుడే అక్కడ కూర్చొని చెప్పించాడంతే నిజమది ఆ స్థితికి ఆ రోజు ఆ స్థానంలో ఐదు మంది ఆ స్థితికి వెళ్ళిపోయి నిశ్చేష్టలైపోయావంతే విన్నవాళ్ళు చెప్పిన వాళ్ళందరూ కూడా ఏకమైపోయి ఉన్నారు నా గురు నైవ శిష్యశ్చిదానందరూప శివోహం శివోహం అన్న స్థితికి వెళ్ళింది అక్కడ అది ఉపదేశ సారం అక్కడ రికార్డ్ అయ్యింది చక్కగా వినండి అది కాబట్టి ఇక్కడ కూడా శంకర్లు అంటున్నారు పంచకోశములంటే అది ఏదో ఏదో అనుకోకు అంతటా వ్యాప్తి చెందునటువంటి ఆత్మ చైతన్యం అందే అన్నమయం ఆరోపమయ్యింది ప్రాణమయం ఆరోపితం మనోమయం ఆరోపితం విజ్ఞానమయం ఆరోపితం ఆనందమయం ఆరోపితం అవునండి ఇది సర్వగతమా ఆత్మ ఆహా నేను ఒక్కోటి దాటుకుంటూ దాటుకుంటూ దాటుకుంటూ లోపలు ఉందేమో ఇలా పట్టుకు చేయమో అనుకున్నానండి ఆహా ఒరే పిచ్చివాడా దాటేవాడు వాడే దాటబడేది వాడే బాగా చూడండి దాటేవాడెవడు వాడే దాటబడేదెవరు వాడే అది అర్థం చేసుకో ఉపమానం ఏమైనా చెప్పండి గురువుగారు ఏం లేదు చంటి పిల్లలు అలా పెట్టుకుంటారు పెట్టుకుని చాలా హాయిగా ఉంటారు వాళ్ళు అరుస్తున్నప్పుడు ఏం చేస్తుంది పాపం వీడు మగాడు భార్య లేదు పక్కన ఇవి అరిచేస్తున్నాడు గోలగోల పెట్టేస్తున్నాడు ఆకలిస్తుందేమో పాపం వెంటనే ఏం చేస్తాడు ఇది తెలియక ఏం చేయాలో తెలియక వాడు వేలు తీసి నోట్లో పెట్టిస్తాడు చూడండి ఇక్కడ వాడు లోపల పెట్టుకుంటాడు కాముగా ఉంటాడు ఆ పిల్లాడు ఏంటంటే ఆ నోట్ ఆ వేలుని ఎలా చీకుతూ ఉంటాడు చుంబిస్తుంటాడు చూడండి ఈ వేలు ఎవరిది వాడిదే చుంబించేవాడెవడు వాడే దాని నుంచి వచ్చేటువంటి రసాన్ని ఆస్వాదించేదెవరు వాడే ఆ రసం ఎవరిది వాడిదే మనం అందుకనే నోట్లో వేలు పెట్టుకున్న కూచే అంటాం కదా అంటే అది బుద్ధి లేకుండా తన వేలునే తానే చుంబిస్తూ ఆ రసాన్ని తనే ఉత్పాది చేసుకుని ఉత్పత్తి చేసుకుని తనే దాన్ని ఆస్వాదిస్తూ ఎలాగైతే స్వాంతన పొందుతుంది అలాగే నేనే వాళ్ళ నోట్లో వేలు పెట్టుకున్నాం కాదయ్యా అర్థమైందే ఇక్కడ బాగా చూడండి అలాగనే అన్నమయము ప్రాణమయము మనోమయము విజ్ఞానమయం దాటడానికి దాటేవాడు నేనే దాటబడేది నేనే అంతా నేనైనా సర్వమూతానైన వాడు మూల కారణం వెవ్వడు అనాది మధ్యల యుండు వాడెవ్వడు సర్వమూతానైన వాడెవ్వడు ఆత్మభౌ ఆత్మభవుడు తానునే వేడెదెన్ వేడెదన్ అంటే కూర్చుని వేడుకున్నానని కాదు తననే నేను గ్రహిస్తున్నాను పొందపడుతున్నాను వాణ్ణే నేను పొందుతున్నాను వాడైపోతున్నా నేను ఆత్మభవుడు కాబట్టి ఇక్కడ ఇదే ఆత్మబోధలో శంకర్లు కూడా అదే అంటారు అటువంటి ఆత్మ సర్వత్ర సదా సర్వత్ర అంతటా నిండి నిబిడీకృతమై ఉంది అదే ఉంది అసలు రెండోది లేదు అదేంటండి ఉండేది బంగారమేనండి ఉంగరం ఏంటి ఒక కల్పన ఉండేది ఆత్మనే అన్నమయం ఒక కల్పన ఉండేది ఆత్మనే ప్రాణమయం ఒక కల్పన ఉండేది ఆత్మనే మనోమయం ఒక కల్పన ఉండేది ఆత్మనే విజ్ఞానమయం ఒక కల్పన ఉండేది ఆత్మనే ఆనందమయం ఒక కల్పన అయితే కల్పనలు అంటే ఇవన్నీ పోతాయండి పోతున్నాయి కనుకనే కల్పనలు అంటున్నాం ఎప్పటికీ పోకుండా ఉండేది ఏంటి ఆత్మా సత్యం తదన్యత్ సర్వం మిత్రేతి అదే శంకర్లు ఇక్కడ ప్రతిపాదన చేస్తూ పదిహేడో శ్లోకంలో చెప్తున్నారు సదా సర్వగతో ప్యాత్మా నవత్ర బుద్ధావేవాసేత స్వచ్చేషు ప్రతిబింబవత్ ఇక్కడ అక్కడి నుంచి ఇంకొక్క స్టెప్ పైకి తీసుకెళ్లాయనంటారు సదా సర్వగత అపి ఆత్మ నర్వత్రాసతే బాగా చూడండి ఆత్మ సర్వగతం సమస్తము అదే ఇంక రెండోది లేదు అన్ని కల్పితాలే కాని మనకు అంతటా కనపడట్లేదేంటి ఆత్మ అంతటా కనపడదు ఒక్కచోటే దాని మనం గ్రహించగలం పట్టుకోగలం ఎక్కడా ఎక్కడ బుద్ధవువ అవభాసేత బుద్ధిలోనే దాన్ని పొందగలం బుద్ధి ద్వారానే దాన్ని పట్టుకోగలం అదేంటండి అంతటా ఉన్నప్పుడు అంతటా తెలియాలి కదా తెలుస్తుంది కానీ తెలుసుకునే సామర్థ్యం ఒక్క బుద్ధికి మాత్రమే ఉంది సూహ బాగా ఆలోచించింది ఇప్పుడు ఏదో ఒక దుర్గంధం వచ్చింది ఇక్కడ దుర్గంధం అంతా వ్యాపించింది ఆ దుర్గంధాన్ని శరీరం తగులుతుంది ఆ దుర్గంధం కానీ శరీరంలో ఏ ఇంద్రియము ఆ దుర్గంధాన్ని గ్రహించలేదు ఏది గ్రహిస్తుంది ముక్కు మాత్రమే గ్రహిస్తుంది ఎందుకని చేతులకి అన్నిటికీ తగులుతుంది మీరు చూడండి ఇప్పుడు కోల్డ్ స్టోరేజ్ ఉంటుంది కదా చేపలన్నీ పెట్టుంటారు అందులో ఆ కోల్డ్ స్టోరేజ్లో మిమ్మల్ని లోపలికి వదులుతాననుకోండి లోపలికి వెళ్ళారు మీకు తలుపులు వేస్తాం అబ్బా ఒళ్ళంతా కంపు ఒళ్ళంతా దుర్గంధం వ్యాపించిపోతుంది కానీ ఒళ్ళంతా కంపు తగిలినా ఆ దుర్గంధం ఒంట్లో ఏ ఇంద్రియానికి ఘ్రాణము కాదు వేద్యము కాదు దేని ద్వారా దుర్గంధాన్ని గ్రహిస్తాం ఒక ముక్కే అందుకనే ఎక్కడైనా దుర్గంధం వచ్చినప్పుడు శరీరాన్ని అంతా ప్రయత్నం చేయం దేన్ని మూసుకునే ప్రయత్నం చేస్తాం అది ఎందుకని దాన్ని గ్రహించేదేది ముక్కు మాత్రమే ఇన్ని ఇంద్రియాలు ఏమిటి కళ్ళు తెరిచిపెట్టినాయండి ఆ గంధం దుర్గంధం తెలీదా తెలియదు నాకేమి కాట్రాక్ట్ ఏం లేదండి చాలా ఐ విజన్ చాలా క్లియర్గా ఉంది నాకు ప్లస్ మైనస్ లేవీ లేదు అయినా సరే దుర్గంధం నీ కంటికి తెలీదు చెవికండి తెలీదు నోటికండి తెలియదు చేతులకండి తెలియదు దేనికి తెలుసండి దీనికి ఒక్కదానికే ఇప్పుడు ఇది పని చేయదనుకోండి ఇంకా దుర్గంధం సుగంధం ఏది అలాగనే బుద్ధికే అవగతమవుతుంది అంతటా వ్యాపించి ఉన్నా ఒక్క బుద్ధికే గ్రహణం అవుతుంది ఒకవేళ బుద్ధి పని చేయలేదనుకోహో అది ఉన్నా మనం అంటాం ఏంటా నీకేం అనిపించట్లేదా ఏంటి అంతా ఒకటిలా ఉంది నాకేం తెలియట్లేదా అంటాడు ఓహో వీడికి డిఫెక్ట్ అనుకుంటాం ఎఫెక్ట్ లేదు ఇక్కడ డిఫెక్ట్ అలాగనే బుద్ధి పనిచేస్తేనే దాన్ని గ్రహించగలుగుతుంది అందుకని ఇక్కడ శంకర్లు అంటారు బుద్ధౌ ఏవ అవభాసేత బుద్ధవు ఏవ అవభాసేత బుద్ధిలో మాత్రమే దాన్ని గ్రహించగలిగే శక్తి ఉంది ఇక దేనికి లేదు ఎలా స్వచ్చేషు ప్రతిబింబవత్ అంటే మన యొక్క ప్రతిబింబాన్ని చూసుకోవాలనుకోండి బాగా చూడండి ఇప్పుడు మనం ఆ గోడ దగ్గరికి వెళితే మనం మన అందులో పడుతున్నాం మన యొక్క ఛాయ్ అందులో పడుతుంది లైట్ పెట్టాం మన నీడ దాని మీద పడుతుంది కానీ మన ముఖం ఏమైనా కనిపిస్తుందా కేవలం ఏదో ఒక నల్లగా ఒక ఆకృతి కనిపిస్తుంది అదే నేను కాదు నాకు స్పష్టంగా తెలుసుకోవాలి ఎలాగా దాని మీద చూస్తే తెలియదు ఎలా ఉండాలి ఒపేక్నెస్ ఉండాలి ఒపేక్నెస్ అంటే ఏంటి ఒపేక్నెస్ అంటే ఏంటి పారదర్శకత ఒపేక్నెస్ ఆ పారదర్శకత ఉండాలి అద్దానికి వెనకాతలా ఆ అద్దం వెనకాతలా ఆ ఇది రాస్తారు ఏంటది కళాయి కళాయి రాసి పెడతారు ఆ అద్దానికి పారదర్శకత ఉంటుంది ఇప్పుడు దీంట్లో ఉందనుకోండి ఇక్కడ నన్ను పెట్టి లైట్ వేశారనుకోండి బాగా చూడండి నా నీడ దాని మీద పడుతుంది అంటే నల్లగా కనిపిస్తాను ప్రతిబింబం ఉంటుంది నల్లగా ఉంటుంది అసలు ఏంటి మగ ఆడా ముక్కుందా కళ్ళుందా ఏమీ కనపడో ఒక నల్లన ఆకారం అంతే కనిపిస్తూ ఉంటుంది అలాగనే దేహంలో ఆత్మ ప్రతీతమవుతుంది కానీ నల్లగా ఏదో ఏమీ తెలియదు స్పష్టత ఉండదు ప్రాణమయంలోనూ ప్రతీతమవుతుంది కానీ స్పష్టత ఉండదు మనోమయంలోనూ ప్రతీతమవుతుంది స్పష్టత ఉండదు కానీ అదే ఒక అద్దం ముందు లైట్ వేసి ఆ వ్యక్తిని నిలబెట్టామనుకోండి ఇంకా అసలు వీడేంటో అదేంటో తేడా ఉంటుందా ఉండదు బింబ ప్రతిబింబానికి తేడా లేకుండా ఆ ప్రతిబింబాన్ని చూస్తూ మనం మైమరిచిపోయి దాన్ని అలా ప్రేమిస్తూ ఉండిపోతాం ఎందుకని ఆ ప్రతిబింబించే శక్తి యధాతంగా ప్రతిబింబించే శక్తి దేనికి ఉంటుంది ఒక్క అద్దానికి మాత్రమే ఉంది మిగతా ఏ పదార్థం మీదైనా మన నీడ పడుతుంది దాన్ని ప్రతిబింబించలేదు అంతే ఒక నల్లని ఆకారం చూపిస్తుంది అలాగనే ఆత్మ ఉందా లేదా ఈ దేహాన్ని బట్టి చెప్పుకోవచ్చు ప్రాణాన్ని బట్టి చెప్పచ్చు మనసుని బట్టి చెప్పచ్చు కానీ ఆత్మవేద్యత ఆ స్వానుభవం ఎక్కడ కలుగుతుంది బుద్ధౌవ అవభాసేత అందుకనే బుద్ధిని సరిగ్గా పదును పెట్టమంటుంది శాస్త్రం అందుకనే కృష్ణుడు కూడా దదామి బుద్ధి యోగంతం అన్నారే కానీ దదామి మనోయోగంతం దామి ఇంద్రియ యోగంతం దాదామి దేహయోగంతం దదామి ప్రాణయోగంతం నోహ ఏమన్నారు ఆయన దదామి బుద్ధియోగం తం ఏ మా ఏ బుద్ధియోగాన్ని నీకు ఇస్తున్నాను అర్జున ఆ బుద్ధియోగం వలన పొందగలుగుతున్నావు అందుకనే కృష్ణుడు ఎప్పుడు ఆ బుద్ధి మీద స్ట్రెస్ ఇచ్చాడు వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురు నందన బహుశాకాహ్యనంతాచుద్ధయ అవ్యవసాయినా నీ బుద్ధి వివిధాలుగా వ్యాపించిపోయి చూడండి ఈ పాదరసం ఉంటుంది కదా బుద్ధితో సమానమండది ఆ పాదరసం ఇలా ఉంటే ఒకలా ఉంటుంది దాన్ని ఇలా పడేసాం అనుకోండి ఎలా ఉంటుంది చిన్న చిన్న చిన్న చిన్న ముక్కల అలా విడిపోతుంది ఇప్పుడు కృష్ణుడు ఏమంటున్నాడు బుద్ధయ అవ్యవసాయినా స్కాటర్ అయిపోయింది ఇప్పుడు బుద్ధి దాన్ని ఏం చేయాలి నందనా ఒకటిగా వచ్చేయి ఇప్పుడు దాన్ని ఉపయోగించుకో స్కాటర్ అయిపోయింది అన్నమయం ప్రాణమయం మనోమయం ఇవన్నీ మయాలన్నీ కూడా వికారాలు కలిగించి దేహబ్రాంతి అన్ని భ్రాంతులతోటి కల్పనలే సత్యం బ్రతుకుతుంది నీ బుద్ధి అన్నిటికీ ముక్కలు ముక్కలు చేస్తావు నీ బుద్ధిని ఇప్పుడు ఏం చేయాలి ఏకే హరు నందనా బహుశా అనంత బుద్ధయ అవ్యవసాయినా అన్కల్టివేటెడ్ బుద్ధి పంట పండించడానికి యోగ్యత లేనటువంటి బీడుబట్టిపోయింది నిజంగా బీడుబట్టిన నేల కొంతకాలం అలా వదిలేస్తే పట్టించుకోకపోతే రాతి ముక్కలా తయారవుతుంది రాతి నేలలా తయారైపోతుంది ఇంకా అసలు దాన్ని తొవ్వి దాన్ని నానా యాతనా చేసి దాన్ని తడిపి నాగలు పెట్టి లేకపోతే మిషన్లు పెట్టి దాన్ని తొవ్వి నానా ప్రకారాలుగా కష్టపడితే కానీ ఆ నేల మళ్ళీ సాగు చేయడానికి పని చేయదు కాబట్టి ఇప్పుడు నీ బుద్ధి కూడా బండబడిపోయింది సాగు చేయక దాన్ని ఉపయోగించుకోక బుద్ధి బండతేలిపోయిందండి ఒక బండబుద్ధి అండి వీడిది అంటే సాగు చేయడానికి పనికిరానట్టుగా ఆ బీడు పట్టిపోయింది అనమాట పాషాణం అయిపోయింది బుద్ధి అర్థం కావట్లేదు వీడికి ఎక్కట్లేదు అందుకని ఇక్కడ కూడా బుద్ధౌయ అవభాసేత స్వచ్చేషు ప్రతిబింబవత్ అర్థమైందా ఆహా ఏంటండి మరి ఎందుకంటారు ఇది ఇలాగా ఎలాగ ఇది అంటే వీటన్నిటికీ విలక్షణంగా ఉంది మీరు చెప్పేది దేహము ఇంద్రియాలు మనసు బుద్ధి ఇవన్నీ ఏది కాదని మీరు ఎంత స్పష్టంగా చెప్తున్నారు మరి ఇది ఎలాగండి ఇది ఎలాగా ఎలా దాని స్పర్శ ఇక్కడ శంకర్లు అంటున్నారు దేహేంద్రియ మనోబుద్ధి ప్రకృతిభ్యో విలక్షణం తద్వృత్తి సాక్షిణం విద్యా ఆత్మానం రాజవత్సద ఎక్సలెంట్ టేక్ శంకర్లది ఎక్సలెంట్ టేక్ ఆయనంటారు అంటారు దేహ ఇంద్రియ మనో బుద్ధి ప్రకృతి ఐదు చెప్పారు ఇక్కడ ఇంతకుముందు మొట్టమొదట స్థూల ఉపాధి సూక్ష్మ ఉపాధి కారణ ఉపాధి అన్నారు మళ్ళీ ఏమన్నారు వాటిని మళ్లీ ఏం చేశారు వేరే పదాలు మార్చి అన్నమయ ప్రాహణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ అన్నారు ఇప్పుడు మళ్ళీ నార్మల్గా వచ్చేసి ఏమంటున్నారు దేహ ఇంద్రియ ప్రాణ దేహ ఇంద్రియ మనో బుద్ధి ప్రకృతి కాచూ ఈ ఐదు మళ్ళీ మాట్లాడుతున్నారు వీటి ఐదిటి కంటే విలక్షణం విలక్షణం అంటే సలక్షణం అని అర్థం దేహం ఏంటి షడ్భావ వికారవత్ ఏతత్ స్తూల శరీరం దేహశబ్దానికి గొప్ప అర్థం చెప్పారు మన వాళ్ళు ఏంటి దేహం దేహం దేహం అంటుంటాం ఏంటి తెలుసా అండి దహనయోగ్యత్వాత్ దేహ ఇది దేనికి పనికి వస్తుందండి కాల్చడానికి మాత్రమే పనికొస్తుంది తగలెట్టడానికి దేనికి పనికిరాదు ఎలాగైతే ఒక వృక్షం దాన్ని కట్ చేసి సమిదలు చేస్తే యజ్ఞంలో దాన్ని ఆహుతిచ్చి ఎలాగైతే సమిదల్ని స్వాహ అన్నప్పుడు వేసి కాలుస్తాము ఇది కూడా యజ్ఞానికి ఉపయోగపడాలయ్యా యజ్ఞాయాచరత కర్మ ఈ దేహం కూడా యజ్ఞభావనతో ఈ దేహాన్ని నిరంతరం యజ్ఞంలో వేస్తూ ఉండాలి బాగా చూడండి దేహం ఇక్కడ ఇంద్రియం ఇంద్రియములంటే దశేంద్రియాలు అంటే అది ప్రాణంతో సమానమే ప్రాణం ఇంద్రియాలు రెండు రజోగుణ సముద్భవాలి కదా సత్వగుణంతో మనోబుద్ధులు రజోగుణంతో ప్రాణము ఇంద్రియాలు తమో గుణంతో దేహం కాబట్టి ఇక్కడ దేహం అనగానే తమోగుణము ఈ షడ్ షడ్భావ వికారాలతో కూడుకున్న దేహం ఏది మాంసపు పిండం యముకలు ఇవన్నీ కూడా ఇంద్రియములు అనేటప్పటికీ రజోగుణంతో కలిసి ఉన్నటువంటి రజోగుణం వల్ల కలిగున్నటువంటి ప్రాణము ఇంద్రియములు దశేంద్రియాలు ఇవన్నీ మనోబుద్ధి చూడండి సత్వగుణం మనసు బుద్ధి సత్వగుణం వల్ల ఉత్పన్నమైనటువంటిది దేహమనంగానే పృథ్వీతత్వం అర్థమైపోయింది మనోబుద్ధులంటే ఆకాశవాయు తత్వాలు ఇంద్రియాలు ప్రాణమనగానే? అగ్ని తత్వం. అంటే పంచభూతాలని ఇక్కడ తీసుకొచ్చేశారు ఇప్పుడు ఆఖరినే ఉన్నారు ప్రకృతి అంటే ఏంటి మాయా ఎంత అద్భుతంగా చెప్పారండి దేహం అంటే పృథివీ తత్వం ఇంద్రియములంటే దట్ రిప్రజెంట్స్ ప్రాణమాల్సో అదేంటిది జలతత్వం అగ్నితత్వం అయిపోయింది అక్కడికి మూడు తత్వాలు అయిపోయాయి మనోబుద్ధయ మనస్సు గాలి నుండి ఉత్పత్తి అయింది ఆకాశతత్వం బుద్ధి కాబట్టి దేహం ప్రాణం దేహం ఇంద్రియాని మనోబుద్ధి అనగానే ఇక్కడ ఐదు వచ్చేసాయి కనుక పంచభూతాలు విచారణ చూడని ఎంత అమోఘంగా ఉందాం ఈ పంచభూతాలు కాకుండా ఈ పంచభూతాలకి మూలం ఒకటి ఉంది ఏంటి ప్రకృతి ఏంటది మాయా ప్రకృతి మాయా ప్రకృతి విద్యాత్ మాయినంతు మహేశ్వరం శ్వేతాశ్వత రూపనిషత్ చెప్తుంది అంటే ప్రకృతి అంటే ఏంటి మాయా కాబట్టి పృథివీ జలం అగ్ని వాయు ఆకాశం దీనికి మూలమైనటువంటి ప్రకృతి ఏంటది మాయా వీటన్నిటికంటే విలక్షణమైనది ్రియ మనోబుద్ధి ప్రకృతిభ్యహ అన్నిటినీ కలిపేశారు అక్కడ అందుకనే కలిపి పెట్టారు అక్కడ ఆ ఛందస్సు దేహేంద్రియ మనోబుద్ధి ప్రకృతిలం అనకూడదు దేహేంద్రియ మనో బుద్ధి ప్రకృతిలం మాయ వరకు చెప్పాలి సాగ ఊపిరి అందకపోయినా ఏదో మొత్తం మీద లాక్కొని అక్కడ దాకా ఆపేవా మాయ దగ్గర ఆగిపోతాం మనం మళ్ళీ కాబట్టి ఇక్కడ దేహేంద్రియ బుద్ధి ప్రకృతి వ్య అంటే పంచభూతాలు ఈ పంచభూతాలకి మూలమైనటువంటి మాయ ప్రకృతి అంటే మాయ అర్థమైందా విలక్షణం దానికంటే విలక్షణమైంది ఇది ఒక అర్థం అంటే మొత్తం యావత్ సమిష్టిని మొత్తం మనం సమిష్టి తత్వాన్ని మొత్తం చేసి కొట్టేస్తున్నాడు ఆయన విలక్షణం కానీ ఇక్కడింకా వెష్టిగా అంటే ఈ ఈ ఈ దేహ ఉపాధిని దృష్టిలో పెట్టుకుని మాట్లాడితే దేహం అన్నమయ దేహం ఇక్కడ ఏంటి ఇంద్రియములు ఇంద్రియములు అంటే దశేంద్రియాలు అంటే ప్రాణంతో కలుపుకొని ప్రాణమయం అది కూడా కాదు మనో మనోమయం కూడా కాదు బుద్ధి విజ్ఞానమయం కూడా కాదు ప్రకృతి అంటే ఏంటి కారణ ఉపాధి అయినటువంటి ఆనందమయం కూడా కాదు ప్రకృతి ఆనందమయం కూడా కాదు ప్రకృతిలో ఏముందండి ప్రియామోద ప్రమోద వృత్తులే ఉన్నాయి అంతకు మించి ఏం లేదు మారుతూ ఉంటుంది ప్రకృతి అందుకనే ప్రకృతి అంటే అర్థమేంటి ప్రకర్షణ కృతి యోగ్యత్వా ప్రకృతి చక్కగా దీన్ని కలిపి ముందు పెట్టారన్నమాట ఒట్టి అన్నం పెడితే తినడు అందుకనే ఏం చేశారు వెంటనే నిమ్మకాయ పిండి పోపేసి ఉప్పేసి పసుపేసి ఇంగు వేసి కా అన్ని కలిపేసి శుభ్రంగా ఈ పిట్లో ఉన్నది కొద్దిగా ఆ పిట్లో ఉన్నది కొద్దిగా వేసి ఆవిడేం పెట్టంగానే లెమన్ రైస్ అప్పుడు తినేస్తాయి అనమాట ఒట్టి అన్నం పెట్టే అది ఒట్టే అన్నమే అది ఇవన్నీ ప్రకృతి ఇంకేం ప్రకృతి అంటే అంతే అది ఇది ఇది అది పోపులు గీపులు పాపులు గీపులన్నీ వేసి కలిపి పెట్టింది మనం చూస్తున్నాం హాహా అందుకని దాన్ని తింటాం ప్రియా మోద ప్రమోద ఈ వృత్తులు అయిపోగానే ఇంకో వస్తువు మారుస్తాం దాంట్లో ప్రియామోద ప్రమోదము దాన్ని మారుస్తాం ప్రియా ఇలా మార్చుకుంటూ మార్చుకుంటూ ప్రియామోద ప్రమోద వృత్తులనే పొందేటువంటిదే ప్రకృతి కానీ దీనికంటే విలక్షణం ఏమిటది తద్వృత్తి సాక్షిణం విద్యాత్ ఆత్మానం రాజవత్సదా ఎలాగైతే ఒక కోటలో రాజుగారు ఉంటారు కోట బయటకు చూడగానే అబ్బా ఇంత పెద్ద కోట దానికి ఎదురుగుండ పెద్ద ఆర్చ్ సింహద్వారము అందులోకి ఇలా ప్రవేశించగానే ఉపద్వారము ఆ ఉపద్వారాన్ని కూడా ప్రవేశించిన తర్వాత కోట అక్కడ రాజుగారు అక్కడ ఇక్కడ ఏంటి సేనాధిపతులు ఇటువైపు ఇటువైపు అది నిలబడి ఉంటారు ఈ వరుసలో కొంతమంది ఈ వరుసలో కొంతమంది కూర్చుంటారు ఇటువైపు మంత్రులు కూర్చుంటారు ఇటువైపు అంతా పండిత గోష్ఠి పండితులు ఆస్థాన విద్వాంసులందరూ నిలయ విద్వాంసులందరూ కూర్చుని ఉంటారు ఇంకా అక్కడికి వెళ్ళగానే ఆ దగ్గరికి వెళ్ళగానే అక్కడ రాజుకి దగ్గరలో ఉన్నటువంటి పరిచారకులు అక్కడ నిలబడి ఉంటారు ఇంకా వాళ్ళని దాటుకుని వెళ్ళి చూస్తే అక్కడ సింహాసనం మీద రాజుగారు కూర్చుని ఉంటారు అతను ఒకటంటాడు వీళ్ళు ఒకటి అందరూ చర్చలు చేసుకుంటుంటారు మాట్లాడుతుంటారు అన్నీ చేస్తుంటారు కానీ ఏది ఎన్ని జరిగినా రాజుగారి మటుకు ఏం మాట్లాడరు అలా కూర్చుంటారు ఆయన ఆకరికి అంటే ఇవన్నీ ఏది జరగాలన్నా ఆయన ఒక్కసారి అనాలి అప్పుడు అన్నీ జరుగుతాయి అలాగనే ఇది కోట ఈ కోటలో దేహేంద్రియ మనోబుద్ధులు ప్రాణం అన్నీ ఓ నానా అంత చర్చలు జరుగుతుంటాయి అన్నీ అవుతుంటాయి మనసు తోటి సంకల్ప వికల్పాలు బుద్ధి నిర్ణయించుకునేటువంటిది ఇంద్రియాలు ప్రాణం దేహం ఓ అన్ని పనులు చేసేస్తుంటాయి కానీ లోపల రాజుగారు ఒకడున్నారు ఆయన ఏం చేయాలి అక్కడ రాజుగారు ఇక్కడ వీరేమంటారు రాజుగారు అహం ఫినిష్ ఇతను ఒక్కసారి అహం అంటే పని అవుతుంది అన్నమాట లేకపోతే లేన్ని చర్చలు చేసుకున్నా ఎన్ని చర్చలు కట్టుకున్నా ఎన్ని చర్చలు చేసుకున్నా అవన్నీ ఏమీ పనికి రాసు వాడుండాలి కాబట్టి ఆలోచించండి ఇక్కడ విచారణ చేసి చూడండి దేహమా జడం ఇదిలా కదులుతుంది చేస్తుందంటే ప్రాణం వల్లే ప్రాణం లేకపోతే దేహం కదలదు ఈ ప్రాణం కదిలింది అంటే అక్కడ మనస్సు ఉండబట్టే ప్రాణం కదులుతుంది మనోబుద్ధులు పడిపోయాయనుకోండి కొంతకాలం ప్రాణం ఉంటుంది ఆ తర్వాత ప్రాణం పోతుంది కదా కాబట్టి మనస్సు ఉండబట్టి మనస్సు సంకల్ప వికల్పాలు ఇవన్నీ చేయబట్టి ఆలోచనలు ఇవన్నీ ఉండబట్టి దేహేంద్రియాలు అన్ని కూడా చక్కగా చలనంగా ఉంటున్నాయి చూడండి ఈ మనస్సు ఎందుకని అలా సంకల్ప వికల్పాలు చేస్తేలా ఉంది బుద్ధి దాని వెనక ఉంది కానీ ఆ బుద్ధి కూడా రాత్రి నిద్రలో పడిపోయినా అహం అహం ప్రకాశిస్తుంది ఆ రాజుగారు బాగా చూడండి రాజ్యంలో ఎవీ చంపేసినా యుద్ధంలో పర్లేదు కానీ బాగా చూడను ముఖ్యమంత్రి చనిపోయినా పర్లేదు ప్రధానమంత్రి పోయినా పర్లేదు ఎవరు పోయినా పర్లేదు కానీ ఏ విఘాతం కలగకుండా చూసుకోవాలి అలాగనే దేహం పోయినా పర్లేదు ప్రాణం పోయినా పర్లేదు మనస్సుపోయినా పర్లేదు బుద్ధిపోయినా పర్లేదు చైతన్యాన్ని ఆత్మస్వరూపాన్ని విడిచిపెట్టకూడదు కానీ మనం ఏం చేస్తున్నాం దేహం గురించి ఆత్మను వదిలేస్తున్నాం దేహం గురించి దాన్ని వదిలేసాం అమూల్యమైన దాన్ని ప్రాణం గురించి దాన్ని వదిలిపెట్టేశాం అంటే దేని గురించి అయితే వీటన్నిటిని త్యాగం చేయాలో దాని గురించి వీటన్నిటి గురించి దాన్ని త్యాగం చేశాం ఎంత రివర్స్లో నడుస్తున్నాం మనం కదా రివర్స్లో ఉంది మన పక్కి అంత కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు ఆయన శంకరులు దేహేంద్రియ మనోబుద్ధి ప్రకృతిభ్యో విలక్షణం తద్వృత్తి సాక్షిణం విద్యాత్ ఆత్మానం రాజవత్సదా ఎలాగ మనం తప్పులు చేస్తున్నాం రివర్స్లో ఏ ఆత్మ అయితే ఏ రాజుగారి కోసమైతే మంత్రి చచ్చిపోతాడు సేనాధిపతి ప్రాణం వదిలేస్తాడు యుద్ధంలో కానీ రాజుగారిని రక్షించుకోవాలి అక్కడ బాగా చూడండి దుర్యోధను రక్షించడం కోసం భీష్ముడు పోయాడు ద్రోణుడు పోయాడు వాళ్ళు పోయారు వీళ్ళు పోయారు ఇంకా చుట్టుముట్టేస్తుంటారు రాజుగారికి ఎక్కడ విఘాతం కలగకూడదని ఎందుకని రాజేపోతే ఇంకా ఎవడు మిగిలిన ఆ యుద్ధంలో ఏమన్నా ప్రయోజనం ఉందా పోయిందంతే రాజు అంతప్రధానం ప్రధానం ఎవరు ఈ పురానికి కోటకి వీటన్నిటికీ రాజెవరు ఈ బ్రహ్మాండానికి రాజెవరు ఆత్మ కానీ మనమేం చేస్తున్నాం వాడిని తీసుకొచ్చి వీధిని పారేశాం పఠించుకోవట్లేదు వేటినైతే దాని గురించి త్యాగం చేయాలో ఏదైతే అమూల్యమైందో దేని గురించి అయితే వీటన్నిటిని త్యాగం చేయాలో మనమేం చేస్తున్నాం వీటి గురించి దాన్ని త్యాగం చేసేసాం రివర్స్లో ఎలాగా अमोघंग शंक व्यापुते व्यापारीवा विवेकि दृश्यु धाव धाव ये शंकर आय आंटार व्यापुतेषु इंद्रिशु आत्मा व्यापारी इव అవివేకినాం ఇక్కడ చూడండి ఆయన అంటారు వ్యాపృతేషు ఇంద్రియేషు ఆత్మ ఆ ఆత్మ చైతన్యం ఉంది ఇప్పుడు అసెంబ్లీలో మినిస్టర్లు కాని ఎమ్మెల్యేలు కానీ ప్రతిపక్ష నాయకులు కానీ విపక్షాలు కానీ వామపక్షాలు కాని స్వపక్షాలు కాని అందరూ వచ్చేసారు అసెంబ్లీలో ఒక్కడ రాలేదు ముఖ్యమంత్రి కూడా వచ్చేసారు ఎక్స్ ముఖ్యమంత్రి కూడా వచ్చేశారు మార్పు తెచ్చుకోవాలనుకునే ముఖ్యమంత్రి కూడా వచ్చేసారు అందరూ వచ్చి కూర్చున్నారు మొత్తం అన్ని బాగా చూడండి అందరూ వచ్చేసారు రెండు వచ్చి కూర్చున్నాయి రెండు ఒక్కడే రాలేదు ఎవరు స్పీకర్ ఇంక వీళ్ళు ఏం పీకుతారు అక్కడ జరగదు సభ వాడు ముఖ్యమంత్రి రాకపోయినా సభ నడిచిపోతుంది చూడండి ప్రతిపక్ష నేత లేకపోయినా ఎందుకంటే వాళ్ళు గెరావ్ చేస్తారు బైకాట్ చేస్తారు వెళ్ళిపోతారు అయినా సభ నడిచిపోతూ ఉంటుంది కానీ వాడు రాకపోతే ఎంతమంది ఉన్నా ఎవరున్నా సభ నడవదు కాబట్టి ఇప్పుడు వాడున్నాడు సభ నడుస్తుంది అలాగనే ఆత్మచైతన్యం ఉంది దేహేంద్రియ మనోబుద్ధులన్నీ చైతన్యవంతములయ్యాయి జడాలి అన్ని చేతనవంతములయ్యాయి ఇప్పుడు వ్యాపారం నడుస్తుంది వ్యాపృతే ఇంద్రియేష్ ఆ ఆత్మ చైతన్యం స్ఫూర్తి వల్ల అన్ని స్ఫురణ పొంది అన్ని చేతన్ అన్ని పనిచేస్తున్నాయి వ్యాపారీవ అవివేకినా ఎంత ఎంత కిందకి పుత్రే నష్టే అహం నష్ట పుత్రే పుష్ట అహం పుష్టమండి నా కొడుకు బాగుంటే నేను బాగుంటానండి నా కూతురు బాగుంటే నేను బాగుంటానండి లేకపోతే నేను బాగుండనండి అసలు అది బాగుంటే నువ్వు బాగుండడం ఏంటి వాళ్ళు బాగులేకపోతే నువ్వు బాగులేకపోవడం ఏంటి పొరపాటు వాళ్ళు బాగున్నా వాళ్ళు బాగులేకపోయినా నువ్వు బాగుండగలిగితేనే వాళ్ళు ఏమైనా చేయగలవును కదా దశరథుడికి మృత్యు దేనివల్ల రాముడు పోతే నేను పోతాను అక్కడ తదాస్తు అన్నారు అలాగనే మనం కూడా లోకంలో ప్రతి మాట వాడతాం ఇది పోతే నేను పోయినట్టేనండి తదాస్తు గుర్తించండి కాబట్టి నా కూతురు నేను కూడా అయిపోయానండి ఇలాగా హత్రే నష్ట అహం నష్ట పుత్రే పుష్ట అహం పుష్ట ఏమోనండి నా వ్యాపారం బాగోలేదండి నాకు బాగులేదండి వ్యాపారం బాగులేకపోవచ్చు నేను బాగులేననే చెప్పకండి సుమి మళ్ళీ సర్దుకొని వ్యాపారం మళ్ళీ బాగుపడుతుంది అప్పుడు అంటావు అప్పుడు ఏంటైంది బాగున్నాను ఇది బాగులేకపోతే నేను బాగులేను ఇది బాగుంటే నేను బాగున్నాను నో నువ్వు ఎప్పటికీ బాగున్నవాడివే బాగులేకపోవడం బాగుండడం అనే వ్యత్యాసాలు అందులో ఉంటాయి నీలో ఉండకూడదు సుమి గుర్తించండి ఎంత అవివేకంతో మనం ప్రవర్తిస్తున్నాం అంతేకాదు సరే ఇది బయటవి నా ఇల్లు పోయిందండి ఇంకా నాకు పోయిందండి అంతా పోయిందండి ఎందుకు పోయిందంతా నువ్వు ఉన్నావు కదా నా భార్య పోయిందండి నాకంతా పోయిందండి నా మొగుడు పోయాడండి నాకంతా పోయిందండి నా పిల్లలు పోయాడండి అంతా పోయిందండి నా డబ్బు పోయింది ఆస్తిపాస్తులు పోయిందండి నాకంతా పోయిందండి చూడండి కట్టుకున్న బట్టలు మనం బ్రతుకుతుంటాం మనం ఏం పోవు హాయిగా ఉంటారు హరిశ్చంద్రుడు అన్నీ పోంగొట్టుకున్నాడు అయినా హాయిగా ఉన్నాడు నిర్మల చంద్రుల్లా ఉన్నాడు వాడు ఇంకా ఆ చంద్రుడైనా క్షీణం వృద్ధి ఉద్యమం కానీ వీడికి ఏమీ లేదు అప్పటికే అలానే ఉన్నాడు కాటి కాపరిగా కొడుకు చచ్చిపోయిన వార్త విన్న తర్వాత కూడా భార్య పోయింది అది ఇది అన్నీ పోయి ఆఖరికి వాడు ఒక్కడే మిగిలాడు ఎలా ఉన్నాడు వాడు అందుకనే అంతవరకు హరిశ్చంద్రుడయ్యాడు ఎప్పుడైతే ఆఖరి వరకు వాడన్ని పోంగొట్టుకున్న నిలబడ్డాడో వాడికి ఏం పేరు వచ్చింది సత్యహరిశ్చంద్ర అసత్యం కాదు కాబట్టి లోపలున్నవాడు సత్య హరిశ్చంద్రుడు వాడు అసత్యం కాదు సునీ ఇవన్నీ వాడు ఉంటాడు కాబట్టి పోతాయి పోతాయి పోతాయి ఏడవకండి బాధపడకండి నిజంగా ఈ ధైర్యం ఎవరివ్వగలరండి ఒక్క శంకరులు తప్ప మిగతా ఆచార్యలో మిగతా మతాలు అయితే అయిపోతే పోతాయి దేవుడిని అట్టుకోండి దేవుణ్ణి పట్టుకొని పీకండి ఆమె పట్టుకొని అడగండి లక్ష్మీ పూజ చేయండి వినాయక పూజ చేయండి విశ్వక్సేన పూజ చేయండి నారాయణ పూజ చేయండి ఆయాగం చేయండి కైంకర్యాలు చేయండి గోలా గొడవ ఒక్క శంకర్లు పోనిరా ఏది పోయినా పోవు నువ్వు అలానే ఉంటావు ఏది వచ్చినా నీకేం కాదు అలానే ఉంటావు ఎలాగా అపూర్యమానమచల ప్రతిష్టం సముద్రం ఆపః ప్రవిశంతియత్ చూడండి ఆ పరిపూర్ణత్వాన్ని ఆ అఖండత్వాన్ని నాకు తెలిసి ఈ సృష్టిలో ఒక్క శంకర్లు మాత్రమే ఇవ్వగలరు ఇచ్చింది కూడా ఆయనే పుచ్చుకోకపోతే దౌర్భాగ్యం మనది ఆయనది కాదు అర్థం చేసుకోకపోతే దుస్థితి మనది అది ఆయన సత్యాన్ని చెప్తున్నారు ఆయన అసత్యాలు ఆయనకి ఇష్టం ఉండదు అసత్యంలో బ్రతకనివ్వరాయన కాబట్టి ఇక్కడ కూడా చూడండి ఇవన్నీ పోతే నేను పోతానండి ఏం పోయి ఉంటాము చక్కగా ఉంటాము సరే అది బాహ్యం ఇంకా మన మీదకు అప్లై చేస్తాం ఏమిటోనండి నేను కుంటివాణ్నండి బదిరోహం కాణోహం అందోహం మూకోహం నేను మూగవాణ్ణండి నేను గుడ్డివాణ్ణండి నేను చెవిటివాడినండి నేను కుంటివాడినండి హ నేను కుంటివాణ్నా కాలిక అవిటితనం వచ్చింది కానీ నాలో కుంటితనం లేదు నేను గుడ్డివాడినా గుడ్డివాడు చూడండి బాగా చూడండి గుడ్డివాడుకున్నంత తెలివి మనకు ఉండదు ఎందుకంటే మనం తెలియకుండా గోతులో దిగుతాం గుడ్డివాడు దిగడు అడుగుతూ అడుగేసి కర్రెట్టి పొడిచి వాడు జాగ్రత్తగా గొయ్యి అలా కర్రెడతాడు పక్కకు తప్పుకుంటాడు మనమే గోతులో పడేది కళ్ళు ఉన్నవాడే గొయ్యలో పడతాడు గుడ్డివాడు పడడు కాబట్టి ఎవడికి కళ్ళుందండి వీడికి కళ్ళున్న గుడ్డివాడు వాడు కళ్ళు లేని తెలివిగలవాడు కాబట్టి అందోహం ఇంద్రియాని అంధత్వం వచ్చింది ఆంద్యమాంద్య పటుత్వేషు నేత్రధర్మేషు చైకదా ఆంద్యమాంద్య పటుత్వం బాగా చూడండి కంటికి గుడ్డితనం వచ్చింది కానీ నేను గుడ్డివాణ్ణి కాను నిజంగా నేనే గుడ్డివాణ్ణి అయితే రాత్రి పడుకునేటప్పుడు కళ్ళున్నవాడు ఏం చేస్తాడు కళ్ళు మూసుకొని పడుకుంటాడు గుడ్డివాడు ఏం చేస్తాడు కళ్ళు మూసుకొని పడుకుంటాడు అప్పుడు పడుకున్న తర్వాత ఇద్దరు ఏమైపోవాలి ఇద్దరు ఒకటే అయిపోతున్నారుగా గుడ్డివాడు ఒకటైపోతున్నాడు బాగా కళ్ళున్నవాడు ఒకటే అయిపోతున్నాడు కాబట్టి ఆ ఒకటై ఉన్నప్పుడు అక్కడ గుడ్డితనం లేదుగా ఆ నేత్ర ధర్మాలని ఎందుకు ఆత్మ మీద ఆరోపిస్తున్నావు బాహ్యంగా ఉన్నటువంటి ధర్మాల్ని ఆత్మ మీద ఆరోపించే ఇప్పుడు ఏం చేస్తున్నావు దేహానికి ఉండేటువంటి ఇంద్రియాధ్యాసలన్నీ ఆత్మ మీద పెడుతున్నావు నాకు కళ్ళు లేవండి నేను గుడ్డివాణ్ణండి నాకు కళ్ళు లేవు అంటే వేరు నేను గుడ్డివాణ్ణి అని అంటే వేరు అర్థమైందా నాకు చెవులు వినపడట్లేదంటే వేరు నేను చెవిటివాణ్ణి అంటే వేరు తప్పు నేను చెవిటివాణ్ణి కాను చెవులు వినపడట్లేదంతే అంతే నేను కుంటివాణ్ణి కాను నాకు అవిటితనం ఉంది కాళ్ళు నడవదు ఫినిష్ అంతే అందుకని ఎవడిని వాడు కుంటివాడు వాడు గుడ్డివాడు అనకూడదండి కాదు వాడు గుడ్డివాడన్నారా మీ అంత గుడ్డివధం ఇంకొకడు ఉండడు ఎవడు వాడిని కుంటివాడు అన్నావా మన అంత కుంటివేధవు ఇంకొకడు ఉండడు కాదండి ఎందుకని వాడు గుడ్డివాడైపోతే మనం గుడ్డివాడమే కదా ఇంకా ఎందుకని వాడి స్వరూపమే గుడ్డిది అయితే అదే కదా ఇక్కడ ఉండేది ఆత్మవత్తు సర్వభూతేశు మరి ఇది గుడ్డివాడైపోతున్నాం కాబట్టి గుడ్డివాడే గుడ్డివాడిని వికరిస్తున్నట్టు ఉంటుంది వాడు పిచ్చివాడండి ఆ పిచ్చ మంది అది మనోవికల్పం పిచ్చితనం చూడండి కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తున్నాం దేహానికి ఉండేటువంటివన్నీ కూడా నేను రోగిష్టివాడినండి బాగా చూడండి రోగం తేంది నాకాదు దేనికి దేహానికి కాబట్టి దేహాధ్యాస ఇంద్రియాల అధ్యాస ఇకపోతే మనస్సు ఏంటోనండి పరిస్థితి ఏమి బాగోలేదండి అహం దుఃఖీ నేను దుఃఖంలో ఉన్నానండి నేను దుఃఖంలో ఉండడం ఏంటండి నేను దుఃఖంలో లేదు మనస్సుకి దుఃఖం మనస్సుకి సుఖం ఎందుకని ఇప్పుడు దుఃఖం వచ్చింది నేను చూశాను బాగా చూడండి నేను దుఃఖీ అన్నాను ఇప్పుడు ఎవరో వచ్చారు ఆ దుఃఖాన్ని పోంగొట్టే ఉపాయం చెప్పారు ఆచరించాం దుఃఖం పోయింది ఇప్పుడు సుఖం వచ్చింది ఇప్పుడు నేనేమున్నాను ఇప్పుడు నేను సుఖీ బాగా చూడండి దుఃఖం వచ్చింది అనుభవించాం దుఃఖాన్ని పోంగొట్టుకునే ఉపాయాన్ని అనుసరించాం దుఃఖం పోయింది ఇప్పుడు సుఖం వచ్చింది కానీ నేను పోయానా దుఃఖంలోనూ నేనున్నాను సుఖంలోనూ నేనున్నాను సుఖం వచ్చినప్పుడు నేనున్నాను అది మళ్ళీ రేపు పోయినప్పుడు నేనుంటాను కాబట్టి సుఖ దుఃఖాలు పోతూ ఉన్న వాటిని చూసే నేను మటుకు ఎప్పటికి పోను కాబట్టి నేను దుఃఖీ కాను నేను సుఖీ కాను ఎందుకని నేను మనసే కాను అది రహస్యం ఇప్పుడు మనస్సు యొక్క అధ్యాస బుద్ధి పండితోహం పామరహ నేను గొప్ప పండితుణ్ణండి సకల శాస్త్ర పారంగతుణ్ణి సకల విద్యా కోవిదుణ్ణి సకల వాంగ్మయాలు నా జిహ్వాగ్రం మీద ఉంటాయి అలా వదిలేస్తాను అలవోకగా నా బుద్ధి అంత నేను జ్ఞానిని చూడండి వాడు అజ్ఞాని చూడండి జ్ఞానం అజ్ఞానం ఇది దేని ఇది వికారాలు బుద్ధి వికారాలు విజ్ఞానమయం విజ్ఞానమయ కోశం వికారాలు ఇది నేను కర్త నేను భోక్త ఇవన్నీ వాటి యొక్క వికారాలు కాబట్టి ఇక్కడ బాగా విచారణ చేస్తే జ్ఞానం ఉన్నవాడు పడుకుంటాడు జ్ఞానం లేనివాడు పడుకుంటాడు ఆ నిద్రలో ఏకత్వ జ్ఞాని అజ్ఞాని అనే భేదం లేదు అది ఎప్పుడు బుద్ధి మేలుకున్న తర్వాతే ఆ భావాలన్నీ లేచిన తర్వాత నేను నేను జ్ఞానిని నువ్వు అజ్ఞాని ఇవన్నీ ఎప్పుడు లేచిన తర్వాత నేను బ్రహ్మజ్ఞానిని పేర్లు కూడా పెట్టుకుంటాం పరిపూర్ణానందంటే పర్లేదు బ్రహ్మజ్ఞాని పరిపూర్ణానంద ఎందుకు నాకెందుకు ఐ డోంట్ వాంట్ అది పెట్టుకోవడం అంటే అక్కడ ఏదో డౌట్ అనమాట అందుకనే పెట్టుకుంటాం పెట్టుకోలేదంటే డౌట్ లేదు కదా పెట్టుకున్నావా డౌట్ అనమాట అది మనల్ని గుర్తించట్లేదు జనాలు ఇప్పుడు నన్ను బ్రహ్మజ్ఞానిగా గుర్తించాలి అందుకని నేనేం పెట్టాలి బ్రహ్మజ్ఞాని బ్రహ్మవేత్త తత్వవేత్త యోగ పురుష్ ఎన్ని అందుకనే శాస్త్రం ఉంటుంది ఉష్ ఎన్ని ఉద్దు శబ్దం లేదు హాయిగా ఉండు ప్రశాంతంగా ఉండు ఏమీ అక్కర్లేదు ఎన్ని సన్యాసులకి కుదరదండి గృహస్థులు పండితులు వాళ్ళకి ఏదైనా మంచి సరస్వతి స్వరూపమును ఇంకోటనో పేరు పెట్టదు సన్యాసికి పేరే బరువు సన్యాసికి అసలు బట్టలే బరువు సన్యాసికి సో దీన్ని తీసి గోచిపెట్టుకు కూర్చుంటే ఇలాగా అంత ఆనందం లేదు ఊరుకున్నంత ఉత్తమం బోడుగున్నంత సుఖం గోచిపెట్టుకున్నంత ఉత్తమం చుట్టు కుడిసేంత సుఖం ఇంకోటి ఉండదు దాన్ని ఎవడు పీక్కుపోలేడు పీక్కుపోతే కర్మం ఆడితే ముందు చూడాలి చూస్తే అక్కడే పడతాడు కాబట్టి ఇచ్చేస్తాడు ఇబ్బంది లేదు ఇప్పుడు దాన్ని పీకాలని వచ్చాడు అనుకోండి పీకితే ముందు దర్శనం ఎవడికి అడిగాడు పడిపోతారు అక్కడ ఇచ్చేసిపోతారు వద్దు బాబు ఇబ్బంది లేదు హాయ్ వేదాంత వాక్యు సదారమంత భిక్షాన్నమాత్రిమంత అశోకవంత కరుణకవంత కౌపీనవంత ఖలు భాగ్యవంత స్వానందభావే పరితుష్టిమంత స్వశాంత సర్వేంద్రియ హృత్ ప్రవృత్త ఎంత అమోఘమైనటువంటి కౌపీన పంచకం నా గురువు గారు అంటారు ఫైవ్ వర్సెస్ అని అండర్వేర్ అని ఇన్నర్వేర్ అండర్వేర్ కాదు ఇన్నర్ అంటే కౌపీనం లోపల కదా ధరిస్తాం మనం ఫైవ్ వర్సెస్ పంచకం అంటే ఐదు ఐదు శ్లోకాలు దేని మీద కౌపీనం మీద చూడండి కౌపీనం పీనం అంటే ఏంటి సన్నగా ఉంటుంది అంతే కదా కౌపీనం అంటే ఇంత పెద్ద బట్ట కౌపీనం అంటే కుదరదు సన్న బట్ట కౌపీనం అంటే అది కూడా ఎందుకు జస్ట్ అది కూడా ఆచ్ఛాదన అది కూడా ఎవరికి ఎవడైనా వస్తే ఎందుకు ఇబ్బంది పెట్టడం అనే అంత ఏం లేదు ఆ స్థితిలో ఉన్నాడండి రమణ రమణ మహర్షి అది ఎంత అమోఘమైన స్థితి అండి ఆయన ఏమి హాయిగా అది కూడా ఆయనకు అక్కర్లేదు ఆ కౌపీనం కూడా ఆయనకు అక్కర్లేదు అది ఎవరు గురించి అక్కడికి వెళ్ళి ఎవడన్నా కూర్చొని తగలెడుతున్నాడని ఆ గుహలో ఉన్నప్పుడు అది కూడా లేదు ఆయనకి అది మీకు తెలుసో తెలీదో గుహలో ఆయన ఆయన దేహ దేహాత్మ భావన కూడా లేని స్థితిలో కౌపీనం కూడా లేదు ఆయనకి మళ్ళీ ఆశ్రమం ఈ సంసారం లంపటం మనం పెట్టుకున్న తర్వాత వీళ్ళు రోజు వచ్చి చూసిపోతున్నారు బాగుండదు పోండే ధరించే ఎందుకు వేదాంత వాక్యు సదారమంత ఉపమానం చెప్తున్నారు ఆయన దృశ్యతే బ్రేషు దావత్సూ ధావన్నివ యశి దృశ్య బ్రేషు దావత్సూ సత్సు దావన్నివ శశి దృశ్యతే యథా ఇక్కడ చూడండి ఎంత అమోఘమైన ఉపమానం చూడండి ఇక్కడ అంటారు యథా అభ్రేషు చంద్ర సమీప స్థితం స్థిత మేఘేషు దావత్సు, వాయున ప్రచలత్సూ శశి చంద్ర ధావన్నివ దృశ్యతే శి అంటే చంద్రుడు పాగచుడు ఆ చంద్రుడు పరిగెడుతున్నాడట ఓ పరిగెడుతున్నాడు చంద్రుడు చంద్రుడు పరిగెట్టడు ఏమిటి అభ్రేషు దావచ్చు దృశ్యతే అభ్రేషు దావచ్చు మేఘాలు కదులుతూ ఉంటాయి మేఘాలు దేనివల్ల కదులుతుంటాయి వాయు వాయునా ప్రచలత్స ఆ గాలి యొక్క స్పర్శ వల్ల గాలి యొక్క తాకిడికి మేఘాలు కదులుతూ ఉంటాయి మేఘాలు కదులుతుంటే మనకి ఎలా అనిపిస్తుంది చంద్రుడు కదులుతున్నట్టు మేఘాలు అలా ఉండిపోయినట్టును చంద్రుడు కదులుతున్నట్టు అసలు కదిలేదేంటి మేఘాలు సరే ప్రాక్టికల్గా ఉపమానం చూస్తాం మనం ట్రైన్లో ప్లాట్ఫామ్ మీద ఆగుతాం ట్రైన్ ఆగుంటుంది పక్కనే ఇంకో ట్రైన్ ఆగుంటుంది బాగా చూడండి మీరు ఆ ట్రైన్ కదులుతుంది మనది కదలదు మనం ఏమనుకుంటాం అబ్బా కదిలిపోయింది అసలు భ్రమ ఆ ట్రైన్ని చూస్తే మనది కదులుతూ ఉంటుంది కానీ మన ట్రైన్లో కదలిక చలనం ఏముంటుంది అలా నిలబడి ఉంటుంది దాన్ని చూస్తే ఇది కదులుతున్నట్టు ఉంటుంది ఇప్పుడు మనం కదులుతున్నావా నిలబడున్నావా అనేది చూడాలంటే ఏం చేయాలి యువతల పక్క చూడాలి చూస్తే ఉట్టి ప్లాట్ఫామ్ అప్పుడు ఆ బొమ్మ ఆ మనిషి అదే షాపు అలానే ఉంటుంది కదిలితే అదే ఉంటుందా మారిపోతుంది అది అలానే ఉంది ఆహా అయితే ఈ ట్రైన్ కదులుతుంది అనమాట మనది కాదనుకుంటా అలాగనే అందోహం బదిరోహం కానోహం మూకోహం నేను గుడ్డివాణ్ణి నేను కుంటివాణ్ణి లేకపోతే నేను దుఃఖి నేను సుఖీ లేకపోతే నేను జ్ఞానిని నేను అజ్ఞానిని లేకపోతే నేను సన్నబడ్డాను నేను లావయ్యాను లేకపోతే అవిపోతున్నాయి ఇవి పెరుగుతున్నాయి ఇవన్నీ అనుకుంటున్నటువంటి ఆ నేను అసలు ఇవేవీ కావు అనుకోవాల్సిన అవసరమే లేదు కానీ ఎందువల్ల అలా అనిపిస్తుంది దృష్యేతు దృష్యతే భ్రేషు దావచ్చు అభ్రేషు మేఘములు అబ్రేషు దావత్సు సత్సు యథాశశి ధావన్నివ దృశ్యతే కదలని చంద్రుడు కదిలే మేఘాలు ఇవి రెండింటినీ చూసామనుకోండి మేఘాలు కదలకుండాను చంద్రుడు కదిలిపోతున్నట్టుగా భ్రమపడతాం అలాగని ఇక్కడ నేను సన్నబడిపోయాను నేను లావెక్కాను నాకు ఇవన్నీ వచ్చి పడిపోయాయి నేను కుంటివాణ్ణి ఈ ఇంద్రియాధ్యాస దేహాధ్యాస మన యొక్క అధ్యాస మనసులో సంకల్ప వికల్పాల యొక్క అధ్యాస బుద్ధిలో ఉన్నటువంటి జ్ఞానము అజ్ఞానముల యొక్క అధ్యాస శరీరం యొక్క అధ్యాస ఈ అధ్యాసలన్నీ దేని మీద ఆరోపించుకుంటున్నాం అహం నిజానికి ఆ అహం అనేదానికి ఏది లేదు అప్పుడు ఎలా తెలుస్తుందండి ఏది లేదని ఎలా తెలుస్తుంది యువతలు చూస్తే అప్పుడు ఇదంతా కూడా అది కదిలిపోతున్నట్టు యువతలు అంటే ఏంటి నా నిజస్వరూపాన్ని ఒక్కసారి ఆ హం అనే రెండు తలుపులు తీసి చూస్తే యథార్థాన్ని పట్టించుకుంటే పదార్థాలు కదులుతుంటాయి యథార్థానికి ఏ కదలికా లేదు నయతే మ్రియతే వా కదాచిత్ నాయం కుతిన్న బూవ కశ్చిత్ అజో నిత్య శాశ్వతాయం పురాణే హన్యమానే శరీరే నైనం చిందంతి శస్త్రాని నైనం దహతి పవక న చైనం క్లేదయంత్యాపహ న శోషయతి మారుత అంటే ఒకటి చూడండి శస్త్రములు ఏమీ చేయలేదు అంటే అక్కడ ఏంటంటే కత్తి కటారులని కాదు తాత్వికంగా చూడాలి ఇవన్నీ ఎక్కడి నుంచి పుట్టాయి భూమి నుండి కదా భూమిని నేను చేయలేదు ఎందుకని నువ్వు భూమి కాదు భూమి నీ మీద ఆధారపడి బ్రతుకుతుంది నైనం దహతి పవకహ అగ్ని నిన్నేం చేయలేదు ఆ అగ్ని అనే పంచభూతం కూడా నీ మీద ఆధారపడి బ్రతుకుతూ ఉంది నీళ్లు నిన్ను తడపలేదు ఎందుకని పంచభూతాల్లో జలం ఒకటి అది నీ మీద ఆధారపడి బ్రతుకుతుంది నా సోషయతి మారుతహ గాలి కూడా నిన్ను ఆర్పలేదు ఎందుకని ఆ గాలి నీ మీద ఆధారపడి బ్రతుకుతుంది ఇక ఆకాశం అది కూడా ఏమీ లేదు ఒక రకంగా చెప్పాలంటే ఇవన్నిటికీ గుణాలు ఉన్నాయి సగుణాలు వ్యక్తత్వం ఉంది కానీ ఆకాశం అది ఒక రకంగా నిర్గుణమైనటువంటి పరమాత్మకు ప్రతిబింబమే ఆకాశం అందుకని ఆకాశాన్ని ముట్టుకోలేదు ఎందుకని ఉపమానంగా పెట్టుకున్నాడు పరమాత్మ నేను ఎలా ఉన్నాను రా ఏమీ లేదు నెక్స్ట్ వస్తుంది ఆ ఉపమానం శంకర్లు అంటారు కాబట్టి నాలుగుట్ని తీసేశారు ఎందుకని ఈ నాలుగుట్లో గుణాలు కదలికలు అన్నీ ఉన్నాయి దేశవ్యాప్తి ఏకదేశిత్వం ఇవన్నీ ఉన్నాయి దేనికి గాలికి అగ్నికి నీరుకి భూమికి గాలి ఇక్కడ బాగా ఉందండి ఇక్కడ తక్కువ ఉందండి ఇక్కడ స్తంభించిపోయిందండి గాలేదండి అక్కడ గాలి బాగా వీస్తుందండి ఇదిగో మంట అక్కడ బాగుందండి ఇక్కడ నిప్పు లేదండి నీళ్లు అక్కడ ఆ నది బాగా ప్రవహిస్తుందండి ఇక్కడ లేదండి కాబట్టి పృథివీ ఆపహ జలం అదే అగ్ని వాయువు వీటన్నిటికీ గుణాలు ఏకదేశిత్వాలు ఇవన్నీ ఉన్నాయి కానీ ఆకాశానికి ఏకదేశిత్వం లేదు సర్వవ్యాపకం ఆకాశం యథా సర్వగతం సౌక్ష్మ్యాత్ ఆకాశం న ఉపలిప్యతే ఆకాశాన్ని ఏది అంటదు అందుకనే మనకు ట్యాక్స్ చూడండి భూమికి డబ్బు కట్టి కొంటున్నాం నీళ్ళకి వాటర్ ట్యాక్స్ పెట్టి వాటర్ తెప్పించుకున్నాం బాటిల్ నీళ్ళు ఇంతని కొంటున్నాం అగ్నిని గ్యాస్ సిలిండర్లు పట్టుకొచ్చి అది కొంటున్నాం ఎయిర్ గ్యాస్ అది ఎయిరే కదా అది కొనుక్కుంటున్నాం నిప్పులు కట్టెలు కొనుక్కుంటున్నాం అంటే భూమిని కొనుక్కుంటున్నాం గాలిని కొనుక్కుంటున్నాం నిప్పుని కొనుక్కుంటున్నాం నీళ్లను కొనుక్కుంటున్నాం ఆకాశాన్ని కొనుక్కుంటున్నావా లేదు సుమి ఆకాశం అందదు కొనుక్కునేదానికి ఎందుకని పరమాత్మవత్ నిర్గుణ అది ఏకదేశిత్వం కాదు ఒకవేళ మనకు ఇప్పుడు కనుక ఏదైనా మన ఖజానా ఖాళీ అయిపోయింది ఈ నాలుగుతో నిండట్లేదు ఆకాశం కూడా మీరు ప్లాన్ చేసి ఇవ్వగలిగితే బ్రహ్మాండమైన డబ్బులు అండి అన్నామనుకోండి దొరికితే మనోడు చేసేస్తారు రేపే ఇంప్లిమెంట్ అయిపోతుంది ఖజానా నిండిపోతుంది అప్పుడు ఆకాశం దొరకదు స్వామి అమ్మడానికి ముక్కలు చేసి అమ్మడానికో లేకపోతే గిన్నెలో పెట్టి ఇవ్వడానికో ప్యాకింగ్ చేసి ఇవ్వడానికో ఆకాశం దొరకదు అదేంటి పరమాత్మకు ప్రతిబింబం పరమాత్ముని తెలియచేయడానికి అదొక ఉపమానం ప్రతిబింబం ఆకాశ కాబట్టి ఇక్కడ కూడా మనం బాగా ఆలోచిస్తే సరిగ్గా దృష్టి పెట్టండి ఈ ప్రకృతి ఏదైతే ఉందో కదిలిపోయేటువంటి ఈ దేహేంద్రియ మనోబుద్ధులు యొక్క ఈ విలక్షణమైన వీటి యొక్క ఈ చేష్టలు వీటి యొక్క క్రియలు వీటి యొక్క గుణాలు వీటి యొక్క భావాలు అన్నీ దాని మీద ఆరోపిస్తున్నాం అన్నీ దాని అందే అన్ని దాన్నే చూస్తున్నాం అన్ని దాన్నే చేస్తున్నాం కాబట్టి ఇది విలక్షణ ఏం కాదు అందుకనే అది సత్యస్వరూప నిత్యస్వరూప ఆనందస్వరూప సచ్చిదానందస్వరూప ఆత్మా అలాగండి మరి అది సచ్చిదానంద స్వరూపమైతే ఇవన్నీ ఎందుకండి కదిలిపోతున్నాయి జడాలంటున్నారు కదా వీటికి విలువ లేదంటున్నారు కదా విలువలేదు ఎలా విలువలేదు ఎందుకు కదులుతున్నాయి అది ఎలా ఉందో దాని యొక్క దేహేంద్రియ మనోబుద్ధులని ఎలా ప్రవర్తిస్తున్నాయో ఇక్కడ ఇరవయో శ్లోకంలో చెప్తారు రేపు చూస్తాం హరి